కాలం వస్తున్నాయి స్తోత్ర ప్రభావేశ్వరం నీకే వందన స్తోత్రాలు మధ్యకాల స్వామిగా ముందు అత్య తిరుగు సాయం చేయడం ప్రతి ఒక్క చే దేవాయస్యం అప్పుడుగా వెలిచిన మార్గంలో ప్రతి ఒక్క దాంట్లో సరళం చేసి దేవాయస్యమప్పుడుగా నీకే మహిమ గణత ప్రభావం సాయం చేయమప్పుడు ప్రతి ఒక్క చే కృష్ణను గర్తించి దేవాయస్యమప్పుడు ప్రతి ఒక్క దాంట్లో దేవాయశ్ర ఎక్కడి వరకు మీరే సాయం చేయడం అప్పుడుగా దేవా మా ప్రేర్లే ప్రతి ఒక్క దాంట్లో మా వాక్యంలో మా పాటలో ప్రతి ఒక్క దాంట్లో ఆదరించేంత వరకు మీరు చూడంటారు కానీ త్వరగా రాబోతున్న ఏడాకొచ్చుకుంటాం ఆమెన్ గాలి సముద్రకు అల్లలకు నేను కొట్టబడే నెట్టబడే ఉండినప్పుడు ఆదరించేది నీ వాక్యము లేవన తేది నీ హస్తము ఆదరించేది నీ వాక్యము లేవనెది నీ హస్తము అని నుయా అని నువ్వు యా అని ను అని నుయా శ్రమను నేను నీకు తోడుంటిని మొర పెట్టగాన మొర ఇంటిని శ్రమల నేను నీకు తోడుంటిని మొర పెట్టగాన మరైంటిని ఆదుకుంటేవి నన్ను ఆదుకుంటేవి నీ కృపలో నన్ను పోషంటివి అల్లును యాహలి నుయా అని నీ తటు రమ్మని పిలిచి తిని నెన్నికు తోడుగా ఉన్నాంటిని నీ తటు రమ్మని పిలిచి తిని నెన్నికు తోడుగా ఉన్నాంటిని నిన్ను నేను ఆత్మలు తెలుసుకుంటే నీవైనా సరము ఎరిగిటిని అను యాను యా అలెను యాను గాలి సముద్రకు అలలకు కొట్టబడే నెట్టబడే ఉండినప్పుడు ఆదరించేది నీ వాక్యము లేవలతది నీ హస్తము ఆదరించేది నీ వాక్యము లేవలతది నీ హస్తము అల్లెలు యాలుయా అలెలు యాలుయా రాజులలో నిన్ను వేడుకున్నగా ఆఫలో నిన్ను ఆసరించగా రాజులలో నిన్ను వేడుకున్నగా ఆ ఫదలో నిన్ను ఆశ్రయించగా చూపితి తిని మహిమదు కొనియాడును ప్రభుయేసు చూపితి తిని మహిమదు కొనియాడు ప్రభుయేసు అను యాను యా అనెను యాను యా అను Hallelujah. Hallelujah. Myonderha染 are on all, God-erman will bring people to you for reference to you. చిన్న ప్రార్థన చేసుకొని పరిశుధుడా ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏసయా నీకు వేలాది వందనాలు కోట్ల అధికృతలు స్థుతులు స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం అంతా ప్రభాయన నువ్వు నాయన మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన ప్రభ అనేక కీడుల నుంచి సోదల నుంచి ప్రభ మీరు తప్పించి నాయన ఈ దినంని యొక్క నూతనమైన కృప అనుగ్రహించి మమ్మల్ని సజీవులెక్కలో ఉంచుకొని ప్రభ ఈ మధ్యాహ్న మీ మందు తండ్రి నీతో గడిపే భాగ్యము నీ స్వరం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు కోట్ల అధికృత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త తమ హిమఘణత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగునుగా కహలెలుయ తండ్రి ప్రభా ఇదిగో ప్రభానాయన నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా నీవే నీ స్వరం ద్వారా మాతో మాట్లాడమని ప్రభా నీ వాక్యమే ప్రభా మా జీవితాలను సరిచేస్తుంది ప్రభ కాబట్టి ప్రభా నాయన నువ్వే నాయన మీ స్వరం ద్వారా మాతో వందనాలు చెల్లిస్తూ నజరేడైనా ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒకటో సమయలు గ్రంథము రెండో అధ్యాయము రెండో వచనము ఫస్ట్ సమయాలు రెండో అధ్యాయము రెండో వచనంలో ఏముందంటే యుహోబా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు చూడండి యుహోబా వంటి పరిశుద్ధ దేవుడు అంటే మన ప్రభువే జీవం కలిగిన దేవుడు కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే మన దేవుడే పరిశుద్ధ దేవుడు చూడండి ఒకడును లేడు నీవు తప్ప ఈ లోకంలో ఆయన తప్ప ఏ దేవుడు పరిశుద్ధమైన దేవుడు లేడు మనకి ఆయనే ఆశ్రయ దుర్గము కాబట్టి ఈ వాక్యం ప్రకారంగా మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయనని పోలి నడుచుకునే మనము కూడా పరిశుద్ధంగా ఉండాల అంటే లేవకాండము ఇరవయో అధ్యాయంలో ఏడో వచనం ఏం జరుగుతుందంటే లేవకాండము ఇరవయో అధ్యాయం ఏడో వచనం ఏముందంటే కావున మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొని పరిశుద్ధులయ్యుండు నేను మీ దేవుడునైనా యహోవాను కాబట్టి చూడండి మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొని పరిశుద్ధులై ఉండు ఎందుకు మనల్ని పరిశుద్ధమైన ఉండమని చెప్తుండంటే దేవుడు మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆయనతో నువ్వు నేను మనం ఆయనతో ఉండాలంటే మనము కూడా పరిశుద్ధంగా ఉండాల కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొని పరిశుద్ధులై ఉండుడి నేను మీ దేవుడైన యుహోవాను అలాగే లేవ్యాకాండము ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏం చెప్తుందంటే మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను నేను మిమ్మును పరిశుద్ధ పరచు యుహోవాను కాబట్టి చూడండి మన దేవుడే పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయననే మనకి ఆశ్రయ దుర్గము కాబట్టి ఆయన తప్ప ఏ దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాడు కాబట్టి మనకి ఎందుకు ఈ మాటలు చెతుండంటే దేవుడు పరిశుద్ధ మనము కూడా పరిశుద్ధులై ఉండాల కాబట్టి నేను మిమ్మల్ని పరిశుద్ధ పరచు మన దేవుడే మనల్ని పరిశుద్ధ చూడండి రక్ష ఈ లోకంలో మన ప్రభు రాకముందు ఈ లోకమంతా పాపంతోనే ఉంది లోకమంతా భ్రష్టత్వంతో ఉంది కానీ మన ప్రభువే ఈ లోకానికి చూడండి ఆయన కుమారుడిగా జన్మించి అనేక శిలువ శ్రమను సహించి నిందలు భరించి అవమానాలు భరించి చూడండి తను తన రక్తంలోనే మనకి మన పాపాలకు విమోచన ఇచ్చి మనల్ని పరిశుద్ధ దేవుడు కాబట్టి మనల్ని పరిశుద్ధ దేవుడు మనల్ని చూడండి నేను మీ దేవుడైన యహోబాను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను ఆయన కట్టడలను మనము ఆచరించాల వాటి ప్రకారంగా అనుసరించాలంటే మనము ప్రవర్తించాలా కాబట్టి నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యుహోవాను మన దేవుడే మనల్ని పరిశుద్ధ ఎట్లా అంటే యుహోను రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఏముందంటే ఆది వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను కాబట్టి నేను మిమ్మును పరిశుద్ధ పరచు యుహోవాను అని మన మన ప్రభు మనకి చెప్తుడు కాబట్టి మనల్ని ఎట్లా ఆయన పరిశుద్ధ పరుస్తాడు ఆయన ఒకసారి ఆయన ప్రాణాన్ని తరతరాల చూడండి పాపాలకు ఆయన తను తాను బలిగా అర్పించుకొని మనల్ని పరిశుద్ధ పరిచండు మనమంతా నూతన జన్మ నూతన శిశువులాగా ఇప్పుడు జన్మించినాము ఇప్పుడు మనము నూతనంగా ఈ లోకంలో సృష్టించబడిన నూతనమైన సృష్టి మనం కాబట్టి ఆయన ఏం చెబుతుండు నేను మిమ్మల్ని పరిశుద్ధ పరచు ఎట్లా పరిశుద్ధ పరుస్తాడంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఈ వాక్యమే నిన్ను పరిశుద్ధ పరుస్తుంది ఈ వాక్యం ఉంటేనే నువ్వు పరిశుద్ధ పడతావు ఆయన నీ పాపాలను మన పాపాలను మన జీవన శైలిని ఈ వాక్యం ద్వారానే మనకు చూపిస్తాడు ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు కాబట్టే ఈ వాక్యమే ఆయన కాబట్టి ఈ దినం మనకి ఎందుకు మన ప్రభు చెప్తుండంటే పరిశుద్ధులైన వాళ్ళే ఆయన ఎదుట ఉండగలరు అపవిత్రుడు ఎవ్వరూ ఆయన ఎదుట ఉండలేరు చూడండి అందుకు మనం పరిశుద్ధంగా ఉండాలా అందుకే దేవుడు ఆయన బిడ్డల ద్వారా ఆయన స్వరం మనకి వినిపిస్తాడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మనతో మాట్లాడతాడు మన ప్రభు ఎందుకు ఈ వాక్యమే ఆయన కాబట్టి కాబట్టి ఎందుకు అంటే మనము ఆయన కట్టడలను ఆచరించి అనుసరించాలా ఆయన ఆజ్ఞలు మనం పాటించాలా వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలా ఆయనని పోలి నడుచుకోవడం అంటే ఆయన ఏర్పరిచిన ప్రతి విధానాలు మనము ఆచరించి అనుసరించి నడుచుకోవాలా అప్పుడే మనలో ఏముండదు ఆజ్ఞ అతిక్రమం ఉండదు అంటే మనలో పాపం ఉండదు మనం ఆజ్ఞ అతిక్రమిస్తే మనకి పాపము వస్తుంది కాబట్టి ఎందుకు దేవుడు మనకి మాటలు చెప్తుండంటే మన దేవుడు పరిశుద్ధ దేవుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఈ పరిశుద్ధం దేవుడు నీలో ఉంటాడు మనలో ఉంటాడు మనము ఆయన దగ్గర ఉండగలము కాబట్టి దేవుడు మనకు చెప్తుంది మనల్ని ఆయన ఎట్లా చెప్తుండు నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యహోవాను అంటున్నాడు కాబట్టి ఆయన ఎట్లా మనల్ని పరిశుద్ధపరుస్తుడంటే ఈ వాక్యం ద్వారానే ఈ జీవం దేవుని మాటలే మనల్ని పరిశుద్ధ ఈ లోకంలో ఉన్నాను ఎవరి మాటలు నిన్ను పరిశుద్ధపరచలేవు నిన్ను బాగు చేయలేవు నీ బంధకాల నుంచి ఏవి నిన్ను విడిపించలేవు కృంగిపోయి పడిపోయి పతనం అయిపోయిన నీ జీవితాన్ని ఈ యొక్క వాక్యమే నిన్ను లేవనెత్తగలదు కాబట్టి చూడండి ఒకటో పేత్రకు రాసిన పత్రికలో కూడా ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా దేవుడు ఇదే మాట మనకు చెప్తుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి యుహోవ వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండమని చెప్పిండు కాబట్టి అయన చెప్తుంది ఏంది మీరు పరిశుద్ధ పరుచుకొని పరిశుద్ధులై ఉండుడి నువ్వు ఎట్లా పరిశుద్ధ పరుచుకుంటావు అంటే ఈ వాక్యమే నిన్ను పరిశుద్ధ పరుస్తుంది కాబట్టి అప్పుడు నువ్వు పరిశుద్ధులై ఉండగలవు కాబట్టి ఒకటో పేతులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా మన దేవుడు మనకి ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుండంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు నువ్వు పరిశుద్ధులై నువ్వు పరిశుద్ధంగా ఉండాలనే ఆయన ఈ లోకానికి వచ్చిండు నువ్వు పరిశుద్ధంగా ఉండాలనే ఆయన సిలువ భరించిండు నువ్వు పరిశుద్ధంగా ఉండాలనే ఆయన హింస పొందిండు నిందలపాలయ్యిండు అవమానాలు కూడా భరించండు చూడండి తన శరీరం అంతా చూడండి ఆయన రక్తముతో మన కొరకు ఎందుకు అంటే మనల్ని పరిశుద్ధ పరచడానికే కాబట్టి పరిశుద్ధమైన నువ్వు నేను మనము ఆయన తిరిగి మన ఎదుట మనకి వచ్చే వరకు ఆ పరిశుద్ధతని పోగొట్టుకోకూడదు నీకిచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు అపవిత్ర పరచుకోకూడదు ఎందుకంటే అపవిత్రుడు ఎవ్వరు ఆయన దగ్గర ఉండలేరు పరిశుద్ధమైన వాళ్ళే దేవునితో ఉండగలరు అందుకు ఆయన పరిశుద్ధుడే ఉన్నాను గనక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు కాబట్టి చూస్తే ఇంకొక వచనం కూడా మనం చూస్తే ఒకటో పేత్రుకు రాసిన అధ్యాయము ఫస్ట్ అధ్యాయం పదహార వచనం కూడా మిమ్మల్ను పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి సమస్త ప్రవర్తన అంటే నువ్వు నడుచుకునే ఏ పనైనా పరిశుద్ధత కలిగి ఉండాలా నువ్వు మాట్లాడే ఏ మాటలైనా పరిశుద్ధత ఉండాలా అంటే ఎట్లా మనం సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధలయమై ఉండగలం అంటే ఈ వాక్యం ప్రకారంగా నడుచుకున్నప్పుడే ఈ వాక్యాన్ని మన హృదయంలో మనం స్వీకరించినప్పుడే అప్పుడే మనము సమస్త ప్రవర్తన ఎందు ఆయనకి మహిమలాగా మనం ఉండగలం మనలో చూడండి ఈ దేవుని ఎరగని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనలో ప్రభుని చూడాలా చూడండి నిన్ను చూస్తే నీలో ప్రభు వాళ్ళకు కనిపించాలా అట్లా నువ్వు నడుచుకోవాలా నీ సమస్త ప్రవర్తన అట్లా ఉండాల ఈ దినం మనం నిజంగా అంత గొప్ప సాక్ష్యం అంత నీలో నాలో మనలో ఉందా నిజంగా మనల్ని చూస్తే ఎదుటవారు నిజంగానే మనల్ని చూస్తే మన ప్రభుని చూడగలిగేలాగా ఉన్నారా మన ప్రవర్తన ఎందు కాబట్టి నువ్వు సమస్త ప్రవర్తన ఎందు నువ్వు పరిశుద్ధుడమై ఉండకపోతే నువ్వు ఎంత వాక్యం ప్రకటించినా ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఎంత సేవ చేసినా ఆయననే మనల్ని పట్టించుకోడు ఎందుకు నీ మీద అపవిత్రమైన చూడండి నీ వస్త్రాలు ఎట్లా ఉన్నాయి దోషంతో ఉన్నాయి ఆయన దోషులను ఎప్పుడు నిర్దోషులుగా ఎంచడు కాబట్టి మన ప్రభు మనకి చెప్తుంది ఒకటే ఆయన చూడండి ఎందుకు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండమని చెప్పిండంటే ఒకటో పేత్రకి ఫస్ట్ అధ్యాయం పది వచనంలో ఏముందంటే పక్షపాతము లేకుండా చూడండి మన ప్రభు న్యాయాధిపతి ఆయనలో పక్షపాతం ఉండదు కాబట్టి నేను ప్రార్థన చేసినాను కదా నేను దేవుని మందిరానికి వెళ్ళినాను కదా నేను మంచిగానే ఉన్నాను కదా కానీ నీ ప్రవర్తన పరిశుద్ధమైంది లేకపోతే నువ్వు దృష్టిలో ఎట్లా దోషివే కాబట్టి చూడండి మన ప్రభు గుణం ఎలా ఉందో చూడండి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి నువ్వు సమస్త ప్రవర్తన అంటే నీ క్రియలే అవి దేవుని దృష్టిలో గొప్పవి అయ్యుండాలా ఎందుకంటే మన దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు ఆయన మన క్రియలను పరీక్షిస్తాడు కాబట్టి ఆ క్రియల చొప్పునే ఆయన జీవగ్రంథంలో మన పేరు లెక్కింపబడతది నీ క్రియలు సరిగా లేకపోతే ఆ గ్రంథంలో నీ పేరు లేకపోతే మనము అగ్నిగంధకంలో పడవేయబడతాం కాబట్టి ఎందుకు దేవుడు మనల్ని చెప్పండి అంటే సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండమన్నాడు చూడండి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కాబట్టి మనకు తెలుసు మన ప్రభు న్యాయాధిపతి అయిన దేవుడైన కాబట్టి ఆయన పక్షపాతం లేకుండా వారి వారి క్రియలను బట్టే కదా జీవగ్రంథంలో తీర్పు మనకు మన క్రియలను బట్టే మనకి తీర్పు కాబట్టి చూడండి వాణి వాణి క్రియలను బట్టి ప్రతి వానికి ప్రతి వానికి అని అంటే రక్షణ బొందిన మనకి కూడా మన క్రియలను బట్టి తీర్పు ఉంటుంది తెల్లని వస్త్రములు ఆయన వచ్చే వరకు అవి తెల్లని వస్త్రములు ఉన్నాయా లోకమాలిని అంటుకోబోయి అవి మురికితనంగా అయిపోయినాయా అంటే నీ పరిశుద్ధమైన జీవితము అపవిత్రమైందా ఎట్లా నువ్వు నీకు ఇచ్చినది నువ్వు చివరి వరకు ఆయన ఎదుట ఆయన సింహాసనం ఎదుటను నిలబడే వరకు నీ వస్త్రాలు ఎట్లా ఉన్నాయో మనం పరీక్షించుకోవాలా కాబట్టి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి తీర్పు తీర్చువాడు తండ్రి అని మనము ప్రార్థన చేస్తున్నాము గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి చూడండి మనము పరదేశులమై ఉన్నంత కాలము భయంతో గడపాల ఎందుకు భయంతో గడపాలంటే ఎక్కడ మనకిచ్చిన పరిశుద్ధతమైన జీవితాన్ని పోగొట్టుకుంటామో ఎక్కడ మన క్రియలు దేవునికి అనుగుణంగా లేకుండా ఉన్నాయో ఎక్కడ మనం లోకానుసారంగా నడుచుకుంటున్నామేమో వాక్యం వింటున్నాం కానీ వాక్యానుసారంగా నడుచుకోవట్లేదేమో చూడండి మనకి ఎట్లా నువ్వు వాక్యం విని పాటించి ప్రకటించకుండా ఆ ఆజ్ఞలను అతిక్రమించి అంటే నువ్వు వాక్యానుసారంగా జీవించకపోవడమే నీలో పాపం నీలో పాపం వస్తే నీకేమొస్తుంది నీ క్రియలు నిన్ను ఎట్లా ఆయన ఎదుట పెడతాయి దోషిలాగా పెడతాయి మనల్ని దోషుల్లాగా ఆయన ఎదుట నిలబెడితే నీ క్రియలను బట్టి ఆయన తీర్పిస్తాడు కాబట్టి ఆ తీర్పులో నువ్వు ఎట్లా ఉండాలా నిర్దోషివై సమస్త ప్రవర్తన ఎందు నువ్వు ఎట్లా ఉండాలా భక్తితో ఉండాలా చూడండి నీ మీద ఎలాంటి నిందలు లేకుండా నిష్కలంకం లేకుండా ఉండాలా నువ్వు ఎట్లా ఉండాలా పరిశుద్ధుడివై ఉండాలా అప్పుడే నువ్వు ఆయనతో ఉండగలవు అప్పుడే మనం ఆయనతో ఉండగలము కాబట్టి ఆయనకి పక్షపాతము లేదు మన ప్రభువుకి కాబట్టి క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకి ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి ఎందుకు భయంతో మనం గడపాలంటే మనకి పరిశుద్ధమైన జీవితము ఎక్కడ ఈ లోకానుసారంగా నడుచుకుంటామేమో చూడండి మనం పరదేశులమా కాదా ఎంత కాలం ఉంటాము ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ గంటలో ఏ సెకండ్లో కూడా మనం మరణిస్తామో తెలియదు మనకి మనం మరణిస్తే మన శరీరం ఈ లోకంలో ఈ భూమిలో కలిసిపోతుంది కానీ మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి నీ ఆత్మ ఉండాలంటే నువ్వు పరిశుద్ధుడివై ఉండాలా లేదా కాబట్టి నువ్వు నేను మనమంతా పరదేశులమే ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఈ లోకంలో ప్రభు ఆయన పని కొరకు మనల్ని పెట్టిండు ఆ పని చేసే వరకు మనం ఎంతో ఆయన పట్ల భక్తితో చూడండి మన మీద ఎలాంటి నిందారహితంగా మనం ఉండాలా నిష్కలంకంగా ఉండాలా మన ప్రవర్తన కానీ మన క్రియలు కానీ అన్ని ప్రభు దృష్టికి ఎట్లా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా కాబట్టి దాని కొరకు మనం ఎందుకంటే మనము పక్క ఆయన ఎందుకు చెప్తుండే పరదేశలో ఉన్నంత కాలం అంటే నువ్వు భయంతో లేకపోతే ఎందుకు యుహోవ భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుట కాబట్టి మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన వాక్యం ప్రకారంగా మనం భయభక్తులు దేవుని పట్ల కలిగి ఈ చెడుతనమును మనం అసహించుకోవాలా కాబట్టి ఇది అసహించుకోవాలంటే ఆయన వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు అప్పుడు నీ క్రియలను బట్టి నీ ప్రవర్తన అన్నిటినీ నువ్వు శుద్ధీకరణ చేసుకుంటావు నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని నువ్వు ఎట్లా నేనెట్లా మన ప్రభుకి మనం దగ్గరగా ఉన్నామా మనకి ఆయనకి ఏది ఆయాసకరం వస్తుంది ఏ విషయంలో ఈ దినం ప్రభు మనల్ని చూడండి నువ్వు దేవునికి దగ్గరగా లేకుండా ఏ గుణాలు నీలో ఉన్నాయి నీలో ఏ క్రియలు ఉన్నాయి ప్రవర్తన నిన్ను ప్రభుకి ఒక చూడండి దోషిలాగా నిన్ను పెడుతుందో అవన్నీ మన ప్రభు మాట్లాడే దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనమా ఆ వాక్యాన్ని స్వీకరించి మనం సరిచేసుకోవాలా అందుకే ఆయన మనల్ని ఆయన వాక్యం ద్వారా మాట్లాడేది ఎందుకంటే మనల్ని పరిశుద్ధ పరచాలా మన ప్రభువు మనల్ని పరిశుద్ధ పరిచుండు ఆయననే చెప్తుడు నేను పరిశుద్ధ పరచు యోహో అని చెప్తుండు కాబట్టి ఈ వాక్యమే మనల్ని పరిశుద్ధ పరుస్తుంది కాబట్టి మనము పరదేశులమై ఉన్నంత కాలము భయంతో గడపాలా ఎందుకంటే చూడండి ఒకటో దశలో ఎన్నికలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం ఏం జరుగుతుందంటే పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు ఎందుకు నువ్వు ఉన్నంత కాలం భయపడతంటే నీ పౌరస్థితి ఎక్కడ ఉంది పరలోకం ఉంది నువ్వు పరలోక సంబంధమైన వాసివి ఆయన బిడ్డవైన నువ్వు పరలోక సంబంధమైన వాసివైనప్పుడు నీ పౌరస్థితి ఎక్కడ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ యాత్రికుడివే కదా చూడండి మనం ఒక కంట్రీకి వెళ్తే అక్కడ ఎంతకాలం ఉంటాము మనం వెళ్ళిన సమయం వరకే మనం టూ మంత్స్ అని మనము పెట్టుకున్న ఆ రిక్వెస్ట్ ను బట్టి ఆ టూ మంత్స్ అని అక్కడ ఉంటావు ఎందుకు నువ్వు వెళ్ళిన ఒక టూరిస్ట్ లాగా అక్కడ ఉన్నది మన ప్రభు మనం ఈ లోకం కూడా అంతే మనం ఒక టూరిస్ట్ లాగానే ఉన్నాం ఇక్కడ మన ఇల్లు మనం ఎక్కడ ఉండబోతున్నాం ప్రభు దగ్గర మన పౌరస్థితి అని ఎక్కడ పెట్టిండు పరలోక రాజ్యంలో పెట్టిండు కాబట్టి నువ్వు ఎప్పుడు పరలోక సంబంధమైన వాడిలాగా ఆలోచించాలా పరలోక సంబంధంలో నువ్వు పరలోకంలో ఉన్నావు ఈ లోకంలో లేవు కాబట్టి ఈ లోకంలో నువ్వు లేవు కాబట్టి ఈ లోక ఆశలు నీలో ఉండొద్దు ఈ లోక గుణగణాలు నువ్వు కలిగి ఉండొద్దు ఈ లోకాన్ని నువ్వేం చేయాలా అసహించుకొని నువ్వు పరలోక సంబంధమైన వాడివి ఈ లోకాన్ని ప్రేమిస్తే ఈ లోకం ఏముంటది ఈ లోకమంతా నేత్రాస జీవపు ఈ లోకమంతా స్వార్థము ధనాపేక్ష దురాశ ఈ లోకాన్ని మనం ప్రేమిస్తే వీటిలో చిక్కుకొని పోతాం మనం అందుకే ప్రభు అన్ని పైనన్న వాటినే వెతకడి అన్నాడు కాబట్టి మన ప్రభునే మనం వెతకాలా కాబట్టి మన ప్రభునే మనం ఆరాధించాలా స్తుంచాలా మనం యాత్రికులమే మనం ఈ లోకంలో పరదేశులమే మనమందరం కాలాలు ముగించి తిరిగి వెళ్ళాలా ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉన్నాడు ఎంత ధనవంతుడైనా ఎంత కోటీశ్వరుడైనా ఎంత గొప్ప గనుడైనా చూడండి ఏ దేశం వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వీళ్ళందరూ మరణిస్తే వీళ్ళంతా ప్రభు దగ్గరకే రావాలా ఈ దేశంలో ఎక్కడన్నా ఈ ప్రపంచంలో ఎందుకు ఆయనని నమ్ముకుంటే మనము రక్షణ పొందితే మనకి ఏమి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చిండు నీకు నిన్ను ఆయన అట్లా ఆశీర్వదించిండు కాబట్టి ఆయన రాజ్యానికి మనల్ని వాసులుగా చేసిండు హక్కుదారులుగా చేసిండు మన పౌరస్థితి పరలోకం అందు పెట్టిండు కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం మనం భయంతో ఎందుకు గడపాలంటే అపవిత్రతకు చోటివ్వకుండా అంటే ఈ లోకమే అపవిత్రంగా ఉంది ఈ లోకమే పాపంతో ఉంది లోకమే స్వార్థంతో ధనాపేక్ష దురాశలు కలిగి లోకమే ఉంది భ్రష్టత్వంలో ఉంది దీనిని ప్రేమిస్తే ఈ గుణగణాలన్నీ మనకొస్తాయి కాబట్టి చూడండి మనల్ని దేవుడు పిలిచింది ఎందుకంటే మనము పరిశుద్ధ లగుటకే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు కాబట్టి మనకి ఆయన ఇచ్చిన ఈ పరిశుద్ధమైన జీవితాన్ని మనల్ని నూతనంగా మనం జన్మించబడినం ఆయనలో రక్షణ పొందినాక కాబట్టి మనల్ని శిశువులాగా మన ప్రభు ఈ లోకంలో పెట్టినాక ఇప్పుడు నువ్వు ఎట్లా చూడండి నువ్వు శిశువు ఈ లోకంలో మళ్ళీ జన్మిస్తే నీకు ఆహారం కావాలా ఆయననే అనుదిన ఆహారం అంటే ఈ వాక్యమే నీకు ఆహారం ఈ ఆహారం నువ్వు తింటే చూడండి నువ్వు ఆయన ఆత్మలో నువ్వు బ్రతకగలవు ఆత్మలో మనం జీవించగలము ఆయనతో దగ్గరగా ఎందుకంటే మన ప్రభువే ఆత్మస్వరూపి చూడండి కాబట్టి మనం ఆత్మలో అభివృద్ధి పొందాల కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరైతే చూడండి స్వీకరిస్తే వాళ్ళు ఆత్మలో బతకగలరు శరీరకంగా కూడా బ్రతకగలరు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న శ్రమలు అన్నిటి నుంచి మన ప్రభువే మనల్ని తప్పిస్తాడు అదే నువ్వు ఈ వాక్యాన్ని విడిచిపెట్టి ఈ లోకమే శరీరము కాబట్టి దీని కొరకు నువ్వు ప్రయాసపడితే చూడండి నీ ఆత్మ పోతుంది ఎందుకంటే ఈ లోకము ఇవన్నీ గతించిపోతాయి కాబట్టి మన ప్రభు మనకి చెప్తుంది ఏంటంటే మన ప్రవర్తన చాలా పరిశుద్ధంగా ఉండాలా ఎందుకంటే నీ ప్రవర్తన పరిశుద్ధమైందైతే నీవు ఎవరి మీద విరోధం పెట్టుకోవు నువ్వు క్షమిస్తావు చూడండి అందరినీ కనికరిస్తావు ప్రతి ఒక్కరితో సమాధాన పడతావు నిన్ను దూషించే కూడా నువ్వు తిరిగి దూషించకుండా వాళ్ళకి మేడు చేసి నువ్వు కీడు చేస్తావు నీ శత్రువు చూడండి ఈ గుణగణాలు మనలో ఉండాలా మన ప్రభువులో ఉన్నాయి మనలో కూడా ఉండాలా చూడండి ఇవి లేకపోతే నేను భక్తి పరుడని నువ్వు చెప్పుకుంటే నీ భక్తి వ్యర్థమే ఎందుకు ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరించి నడుచుకోలేదు ఆయన ఆయన చిత్త ప్రకారం చొప్పున నువ్వు జీవించలేదు దాని ప్రకారంగా నువ్వు సేవలో ముందుకు వెళ్ళలేదు కాబట్టి మన ప్రభు మనకి ఈ మాటలు ఎందుకు చెప్తుండే ఆయన మనకి ఇచ్చిన ఈ పరిశుద్ధమైన జీవితము ఆయన ఎదుట వచ్చే వరకు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా ఆయన ఎదుట మనము చూడండి దోషుల్లాగా ఉండొద్దు నిర్దోషుల్లాగా ఉండాలా నిందలు ఉండకూడదు నీ మీద నువ్వు నిందా రైతుడిగా ఉండాలా నువ్వు భక్తి పరుళ్లాగా ఉండాలా ఆయన దృష్టికి నువ్వు ఉంటేనే నువ్వు అవి ఏమీ లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం ప్రకటించినా నువ్వు ఎంత ఆయన కొరకు ఎన్ని వెళ్ళినా కానీ ఆయనలో పక్షపాతం లేదు కాబట్టి నీ క్రియలను బట్టి నీకు తీర్పు వస్తుంది కాబట్టి చూడండి మత్తస్ వార్త ఐదో అధ్యాయం ఐదో వచనంలో ప్రభు మనకి ఏం చెప్తుందంటే చూడండి ఎందుకు ఎట్లా మనము దేవుణ్ణిలో వెళ్ళగలము అంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో రెండు గుణగణాలు ఉండాలా ఏంటి ఆ రెండు గుణగణాలు చూడండి ఈ వాక్యమే ఆయన అన్నప్పుడు ఆ వాక్యము ప్రకారంగానే మన దేవుణ్ణి మనల్ని పరిశుద్ధ పరుస్తుంటే ఆ రెండు గుణగణాలు ఏంటంటే ఇవి రెండు మనకి కలిగి ఉండాల అప్పుడే ఈ లోకంలో మనం ముందుకు పోగలము ఏంటి అంటే ఆ రెండు గుణగణాలు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో ఏం జరుగుతుందంటే అందుచేత సమస్త కల్మషమును విర్ర దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి కాబట్టి చూడండి సమస్త కల్మశమును విర్రవీగుచున్న దుష్టత్వమును మా అని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును నువ్వు సాత్వికముతో అంగీకరించాల మనలో ఈ గుణం ఉండాల మన పాపాలు అన్నిటినీ మనం ఆయన ఎదుట ఒప్పుకొని ఎప్పుడైతే చూడండి నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు ఎప్పుడైతే నువ్వు నువ్వు పాపివని ఆయన నువ్వు ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు ఆయన క్షమాపణ కనికరం పొందుకొని ఆయన వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తావో అప్పుడే నీ ఆత్మ రక్షించబడతది చూడండి మనము వాక్యాన్ని దేవుడు మాట్లాడే స్వరాన్ని మనము స్వాత్వికముతో అంగీకరించాలా మనము తగ్గించుకోవాలా మనం ఏ పాటి ఆయన ఎదుట ఈ వాక్యమే మన ప్రభు కదా కాబట్టి ఈ వాక్యము చూడండి సమస్త కల్మసమును ఈ లోకంలో నీ జీవితం ఎంత పాపపు జీవితమైనా బిర్ర విగుతున్న దుష్టత్వము అంటే ఈ దినము చాలా మంది దేన్ని చూసి బిర్ర విగుతున్నారో చూడండి ఏటి గురించి నువ్వు ఈ దినము ఆశ్రయం చేసుకొని నేను గొప్పవాడిని మనం అనుకుంటున్నామో అహంతో ఉన్నామో గర్వంతో ఉన్నామో ఎట్లా ఉన్నామో వాటన్నిటిని విడిచి నీ లోపల నాటబడాలా అంటే ఈ వాక్యం అనే విత్తనం ఎప్పుడైతే నీ హృదయానికి వెళ్తదో అప్పుడే నీ హృదయానికి శుద్ధీకరణ వస్తుంది నీ పాపములు శుద్ధీకరింపబడతాయి అది ఎప్పుడు పోతుంది నువ్వు నిన్ను ఎప్పుడైతే ఆయన ఎదుట నువ్వు పాపివని ఆయన ఎదుట నువ్వు ప్రాధేయపడి సాగిలపడి నీ పాపాలన్నీ నీ నోటితో నువ్వు ఒప్పుకొని ఆయన నీ ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో వెళ్తావో అప్పుడే ఈ వాక్యం నీలో నాటబడతది నువ్వు సాత్వికంతో అంగీకరించినప్పుడే ఈ వాక్యం నీలో నాటబడితే అప్పుడు నీ ఆత్మ బ్రతక ఆయనలో కాబట్టి చూడండి ఈ శక్తి వాక్యము చూడండి ఈ శక్తి వాక్యము మీ ఆత్మలను రక్షించుటకే మన ఆత్మ మన ప్రభు మన దేవుడే ఆత్మ స్వరూపి దేవుడు మనం ఈ లోకంలో మరణిస్తే మన శరీరం ఈ మట్టిది కాబట్టి ఈ మట్టిలోకే కానీ నీ ఆత్మ ఆయనతో ఉండాల అంటే నీ ఆత్మ బ్రతకాల ఆయనలో కాబట్టి ఆ ఆత్మ అది రక్షింపబడాలంటే ఈ జీవం దేవుని వాక్యాన్ని నువ్వు సాత్వికముతో అంగీకరిస్తేనే నీ హృదయంలో ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో ఈ వాక్యము నీలో నాటబడతది అప్పుడే అది ఫలిస్తుంది అప్పుడే నీలో ఆత్మ ఫలములనే పంట వస్తుంది ఎందుకు ఈ వాక్యమే కాబట్టి మనము దేవుడు మాట్లాడే ఏ మాటలైనా కానీ మన జీవితాలతో మన దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయనకి లోబడాలా ఆయన పట్ల భయభత్తులు కలిగి మనం జీవించాలా ఈ చెడుతనాన్ని మనం అసహించుకోవాలా కాబట్టి మనలో ఈ గుణం ఉండాలా ఎంది సాత్వికమనే గుణగణం ఉండాలా ఈ సాత్వికమైన గుణగణం ఏం చేస్తుంది ఈ వాక్యము ఎప్పుడైతే నిన్ను ఆయన వాక్యము నువ్వు అంగీకరిస్తే కాబట్టి అప్పుడు నీ పాపాలన్నీ శుద్ధీకరణ అయ్యి నువ్వు అవుతావు నెక్స్ట్ నువ్వు ఇంకొక వచనం చెప్తున్నాను ఒకటో పేతులు మూడో అధ్యాయము పదిహేనో వచనం ఏం చెబుతుందంటే నిర్మలమైన మనక్సాక్షి కలిగిన వారే చూడండి నిర్మలమైన మనక్సాక్షి కలిగిన వారే ఎట్లా మీరు నిర్మలమైన మనక్సాక్షి గలవారవుతారంటే ఎప్పుడైతే ఈ శక్తి గల వాక్యమును నువ్వు సాత్వికముతో అంగీకరించినప్పుడే ఇది జరుగుతుంది నీ మనస్సాక్షి ఎట్లా అవుతుంది నిర్మలమైన మనక్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి కాబట్టి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి మన హృదయాల్లో ప్రభు ప్రతిష్ఠించబడాలంటే నువ్వు విర్రవిగుతున్న దుష్టత్వాన్ని మాని ఈ వాక్యాన్ని నువ్వు సాత్వికముతో అంగీకరించాలా అప్పుడే నీ హృదయమందు మన ప్రభువు ప్రతిష్ఠించబడతాడు నువ్వు దుష్టత్వం మానకుండా నువ్వు సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించకపోతే నీ హృదయంలో ప్రభువు ప్రతిష్ఠించలేడు కాబట్టి చూడండి ఎప్పుడైతే నువ్వు సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించినావో ప్రభువే నీలో ఉన్నప్పుడు ను ఆయన పోలికగా ఆయన స్వరూపంలాగా అయినప్పుడు చూడండి మిమ్మల్ని అడిగే హేతు అంటే చూడండి ఈ లోకంలో ఎవరైనా కావచ్చు ఎవరైనా సత్యం లేని చూడండి ఎవరైనా కావచ్చు మిమ్మల్ని అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు ఎట్లా చదువుతావు చెప్పండి సాత్వికముతో వినయముతో భయముతో సమాధానము చెప్తావు ఇది నీలో కలగాలంటే నీ సేవ ఫలించాలంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నువ్వు సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలా ఎప్పుడైతే వాక్యము సాత్వికంగా అంగీరించినావో నీ హృదయంలో ప్రభు ప్రతిష్ఠించినప్పుడు ఆయన గుణగణాలే కదా సాత్వికమైన గుణగణము ఆయన నీలో ప్రతిష్ఠించబడ్డం అంటే ప్రభువే నీలో ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆయనలాగా మారిపోయినావో అప్పుడు నువ్వేం చేస్తావు నిన్ను అడిగిన ప్రతి వాళ్ళతోటి నువ్వు ఎట్లా చదువుతావు నిన్ను నువ్వు తగ్గించుకొని వాడి పట్ల నువ్వు ఎందుకు భయం తంటే వాడితో నువ్వు ఏ మాత్రమో రాంగ్ మాట్లాడిన ఒక ఆత్మ నీ క్రియల వల్ల నీ ప్రవర్తన వల్ల చూడండి నీ నిర్లక్ష్యమైన దేవుని పట్ల భక్తి లేని జీవితం వల్ల వాక్యానుసారంగా లేని జీవితం వల్ల ఆత్మలు పోతాయి కాబట్టి మనల్ని ప్రభు ఏతు అడిగే ప్రశ్నలకు ఎందుకు సాత్వికముతో వాడు ఒకలా అహంకారము గర్వంధుడు అయినా నువ్వు మాత్రం తగ్గించుకోవాలా వాడితో మాట నువ్వు కూడా అహము గర్వం ప్రతించ చెప్పమలేదు దేవుడు వాడేదో దూషిస్తుండని నువ్వు వెళ్ళి దూషించమని చెప్పలేదు వాడేదో కీడు చేస్తే నిన్ను కూడా కీడు చేయమని చెప్పలా వాడేదో శత్రువు అయితే నువ్వు కూడా పగ తీర్చుకోమని చెప్పలా అది ఆయన పని చెప్పిండు కాబట్టి నువ్వేం చేస్తావు నిన్ను నువ్వు పూర్తిగా తగ్గించుకొని వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి నువ్వు ఎట్లా చెప్తావు సాత్వికముతో భయముతో వినయముతో ఇవి నీకు పరిశుద్ధమైన ప్రవర్తన ఉంటేనే నువ్వు ఈ పని చేయగలవు ఈ ప్రవర్తన ఇది నీకు రావాలంటే ఈ వాక్యాన్ని నువ్వు సాత్వికంతో అంగీకరించినప్పుడే కాబట్టి అప్పుడు నువ్వు సమాధానంతో ఉంటావు ఎందుకు సమాధాన పరుచు ధన్యులు వారు చూడండి దేవుని కుమారులు అంటే నువ్వు సమాధాన పడాలా అన్నిలతో సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళు నిందించినా హింసించినా నీ మీద అబద్ధప మాటలు చెప్పినా నువ్వు ఏం చేసినా ను సమాధాన పడాల వాళ్ళతోటి అప్పుడే కదా నువ్వు ప్రభు నీ లోకమంతా నువ్వు మహిమతో నింపగలవు వాళ్ళలాగా నువ్వు ద్వేషిస్తే వాళ్ళలాగా నువ్వు దూషిస్తుంటే వాళ్ళలాగా నిందలు నువ్వు కూడా మోపుతుంటే వాళ్ళలాగా నువ్వు కూడా తర్క పెట్టుకుంటే ఎట్లా నువ్వు చేయగలుగుతావు సేవ కాబట్టి ఆయన కుమారులు ఎవరు సమాధాన పడేవాళ్ళు ఈరోజు భార్యతో భర్త కూడా సమాధాన తోటి సేవకులు సేవకులతో సమాధాన పడలేదు వాళ్ళతో సమాధానం ఉండదు తోటి సేవకులతో సమాధానం ఉండదు ఎక్కడ ఉంది సమాధానం సమాధాన కర్త ప్రభు అయన బిడ్డవైతే ఆయనను పోయి నడుచుకుంటే అదే సమాధానం నీలో ఉండాలా నీలో నిజంగా క్రీస్తు ప్రతిష్ఠింపబడితే నువ్వు కూడా సమాధానం కలుగుతావు అప్పుడే ఆయన ఎట్లయితే తండ్రి చిత్తము నెరవేర్చి కుమారుడిగా ఉండి నెరవేర్చినాడు నువ్వు కూడా నెరవేర్చగలవు కాబట్టి ఎందుకు ప్రభు మనకి ఈ మాటలు చెప్తుండంటే చూడండి మత్తాయిసు వార్తలో ఐదో అద్యయం ఐదో వచనము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ఈ లోకమంతాను స్వతంత్రించుకోవాలా ఈ లోకమంతాను ప్రభు రాచనలోకి నడిపించాలా ఆయన మహిమతో నింపాలంటే నువ్వు సాత్వికుడు అయి ఉండాలా ఇది లేకపోతే పోలవ్ ఎందుకు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు రకరకాల ఆలోచనలు ఉన్నాయి రకరకాల తలంపులు ఉన్నాయి రకరకాల విధానాలు ఉన్నాయి రకరకాల కులాలు ఉన్నాయి రకరకాల మతాలు ఉన్నాయి రకరకాల దేశాలున్నాయి రకరకాల ఉన్నాయి ఇదన్నీ నువ్వు ప్రభుత్వం స్వతంత్రించుకోవాలంటే నువ్వు సాత్వికంతో ఉండాలా నువ్వు వినయంతో భయముతో వాళ్ళకి సమాధానం ఇవ్వాలా ఒకవేళ వాళ్ళు నీకు కీడు చేసినా కానీ నువ్వు తిరిగి కీడు చేయకుండా వాళ్ళకి మేలు చేసి నువ్వు ఆ కాబట్టి అప్పుడు ఈ గుణగణం ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఎప్పుడైతే నీ పాపాలు ఆయన నీ నోటితో ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన వాక్యాన్ని నిన్ను నువ్వు సాత్వికంతో అంగీకరించినప్పుడే ప్రభు నీ హృదయాల్లో ప్రతిష్ఠింపబడతాడు అప్పుడు ఆయన మహిమ నీలో ఉంటే ఆ మహిమ ఈ లోకాన్నంతా బానిసత్వమే కదా పాపపు జీవితాలన్నిటినీ వెలుగుగా మార్చి ఈ లోకాన్ని స్వతంత్రించుకోగలవు కాబట్టి మనము ప్రభు మనకి ఇదే చెప్తుండు మనము సాత్వికంగా ఉండాలా ఏ వాక్యం ప్రభు నుంచి వచ్చిన స్వరము ఆయన సత్యమైతే అది జీవమైతే మనం సాత్వికంతో మనం గర్వించడానికి వీలు లేదు చూడండి ఎవరు చెప్పినా దేవుని వాక్యం ప్రకారంగా ఉంటే మనం స్వీకరించాలా ను స్వీకరించలేకపోతున్నావంటే ఈ లోకస్తుల్లాగా ఉన్నట్టు ఈ లోకము స్వీకరించదు ప్రభుని ఈ లోక గుణగాలు చూడండి పరిసయులు సద్దుకాయలు ఆయన బోధకులే చూడండి వాళ్ళు ఏంది మరియ కుమారుడు కాదా ఈయన ఆళ్ళ బిడ్డ కాదా ఈయన ఈయన ఏంది దేవుళ్లాగా చెప్పుకుంటాడు నువ్వు చూడాల్సింది శరీరాన్ని కాదు ఆత్మని చూడాలా నువ్వు ఆత్మ సంబంధమైన వాడివైతే నువ్వు ఆత్మను వివేచించాలా శరీరాన్ని కాదు వాడు ఎవడి కుమారుడు అయితే ఏంది ఏ పని చేసుకునే వాడు అయితే ఏంది కూలి పని చేసుకుంటే ఏంది మనకు తెలియదా మన ప్రభు దావిదు ఎవరు గొరెలు కాసుకునే వాళ్ళని సింహాసనానికి రాజ్ చేయలేదా పని చేసుకుంటే ఏంది ఏ పని చేసేది కాదు వాక్యము ప్రకటింపబడుతుంది సత్యమా కాదా ఇది వాక్యానుసారంగా ప్రకటిస్తుందా లేదా నువ్వు అది చూడాలా ఎడ్యుకేషన్లు కాదు నీకు ఈ లోకంలో ఇవి దేవుని దృష్టికి గొప్ప విమ ఆయన దృష్టికి చూడండి ఆయన తలుచుకుంటే ఎవరినైనా చూడండి గాడిద ద్వారా మాట్లాడతాడు ఆయన ఆ ప్రకృతి ద్వారా మాట్లాడతాడు ఆయన జీవం గల దేవుడు ఆయన ఒక స్వరంతో ఈ లోకం అంతా ఆయన మాట్లాడుకుంటే మనము చూడాల్సింది ఈ లోకంలో ఉన్న ఐడెంటిటీలు కాదు ఆత్మ సంబంధమైన ఐడెంటిటీలు చూడాలా అంటే ప్రేమ ఉందా లేదా ఇతను మంచితనం ఈయన వాక్యానుసారంగా ఉన్నాడా లేదా ఈయన క్రియలు దేవునికి అంగీకరంగా ఉన్నాయా లేదా ఈయన ప్రకటిస్తున్న ఈ యొక్క వాక్యము దేవునికి ఉందా లేదా ఇవి చూడాలా అంతేగాని చదువుకున్న కాదు కూలి పనిచేసుకునే వాళ్ళు కాదు ఇవి ఈ లోకం చూస్తుంది నువ్వు ఆత్మ సంబంధమైన వాడివైతే నువ్వు ఆత్మనే వివేచించాలా శరీరాన్ని కాదు ఈ చూడండి ప్రకృతి సంబంధమైన వాడికి దేవుని జ్ఞానము వెరితనంగాలనే ఉంటది కాబట్టి ను ప్రకృతి సంబంధమైన వాడిలాగా ఉంటే నీకు వెరితనంగానే కనిపిస్తుంది కాబట్టి మనము సాత్వికంతో ఉన్నప్పుడే ఈ లోకంలో అనేకులని ప్రభు రక్షణలోకి నడిపించగలము కాబట్టి మనం తగ్గించుకోవాలా మనలో అహం వద్దు చూడండి మన ప్రభువే హెచ్చింపబడాలా మనము తగ్గించుకోవాలా కాబట్టి చూడండి ఈ సాత్వికులైన వారి గుణగాణాలు ఎలా ఉంటాయంటే కొన్ని చెప్తాను చూడండి మత్తాయి సువార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫస్ట్ మాట మన ప్రభు మాట మత్తాయి సువార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో నేను సాత్వికుడును దీన మనసు గలవాడును మన ప్రభు సాత్వికుడు దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొని ఆయన కాడి అంటే ఎందుకు మన ప్రభు భారం ఏంది సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థని ప్రకటించడమే ఆయన కాడి మనం మొయ్యడం అనేకురిని ప్రభు రక్షణలోకి నడిపించడమే మన బారం కాబట్టి ఆయన శిల్వ ఎందుకు మోసిండు పాపుల కొరకు మోసిండు ఎందుకు వాళ్ళు పరిశుద్ధం అవడానికి కాబట్టి నిన్ను కూడా శిల్వ మోస ఆయన కాబట్టి ఆ శిల్వ మొయడం అంటే పాపుల కొరకు నువ్వు ప్రాయాసపడి కాబట్టి మన ప్రభువే సాత్వికుడు దీన మనసు వాడు కాబట్టి నా యొద్ధ మీరు నేర్చుకోనడి ఆయన యుద్ధ నువ్వు ఎట్లా నేర్చుకుంటావంటే సాత్వికముతో ఆయన వాక్యాన్ని అంగీకరించినప్పుడే నువ్వు నేర్చుకోగలుగుతావు అంతేగాని నువ్వు ఎవరు నేను ఈ నలభై వేల సేవకుండా నువ్వు వచ్చింది మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పది నెలలు నువ్వు నాకు తెలుసా ఇవి కాదు దేవుడు జ్ఞానవంతుడు బుద్ధి జ్ఞానములు ఆయన సర్వసంపదలు అది ఆయన ఇష్టం ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇస్తాడు చూడండి బుద్ధి జ్ఞానములు ఎవరి ప్రభు సర్వ సంపదలు ఎవరైతే నిజంగా ప్రభుకి సమర్పించుకున్నారో వాళ్ళ జీవితాన్ని ఆయన కొరకు త్యాగం చేసుకొని ఆయన ప్రకారంగా నడుచుకుంటే ఆయన సంపద ఎవరికి ఇస్తారు ఆయన బిడ్డలకే ఇస్తాడు ఆయన బిడ్డకి ఇచ్చినప్పుడు ఆయననే ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మనం ఈ లోకం ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే ఈ లోకానుసారంగా నడుచుకుంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆత్మ సంబంధమైన వాళ్ళలాగా ఉంటారు లోకానుసారంగా నడుచుకుంటే పాపం ఎట్లానే ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రభువే సాత్వికుడు చూడండి ఆయన దీన మనస్సు గలవాడు మన ప్రభు కాబట్టి ఆయన యుద్ధ నువ్వు నేర్చుకోవాలంటే ఆయన వాక్యాన్ని నువ్వు స్వీకరించాలా నేను నువ్వు తగ్గించుకోవడం నేను పాపినని ఒకవేళ నీలో బలహీనతలు ఉంటే ఆయన ఎదుటను ఒప్పుకోవడమే తగ్గించుకోవడం లేదు నేను కరెక్ట్ రాంగ్ ఆయన మాట్లాడినప్పుడు కూడా అని మనం అనుకుంటే చూడండి మనం ఎంత మూర్ఖులు మనం మనం అవుతారు ప్రభు దృష్టికి వాళ్ళు మూర్ఖులు ఏ చిత్తులు ఆయన దృష్టికి ఆయన అసహ్యించుకుంటాడు కాబట్టి చూడండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేను వచ్చినం ఏం జరుతుందంటే ఈ సాత్వికులు ఉంటారంటే సంతోషించు వారితో సంతోషిస్తారు అలాగే రోమిల్ రాసిన పన్నెండు అధ్యాయం పదార వచనం ఏంటంటే ఏడ్చువారితో ఏడుస్తారు అంటే వీళ్ళు చూడండి సంతోషించే వాళ్ళతో సంతోషంగా ఉంటారు బాధపడే వాళ్ళతో వీళ్ళు కూడా బాధపడి చూడండి ఆయన భారం అదే కదా చూడండి వీళ్ళు ఉంటారు ఒకనితోనొకడు మనస్సు కలిగి అంటే సాత్వికలమైన గుణగణం ఎట్లా ఉంటుంది ఒకడు మనస్సు కలిగి ఉండడం అందరి పట్ల దీన మనస్సు కలిగి ఉండాలా మనకి అలాగే హెచ్చు వాటి ఎందు మనస్సు ఉంచక తగ్గు వాటి అంటే హెచ్చించుకునే వాటిని నువ్వేం చేయాలా తగ్గించుకొని తగ్గు వాటి ఎందు ఉండాలా మన ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు ఈ లోకంలో చూడండి ఆయన జీవం కలిగిన దేవుడు చూడండి ఆయన తన శిష్యుల పాదాలు కలిగిండే ఎంతగా తగ్గించుకున్నాడు చెప్పండి మనము తగ్గించుకోవాలా సేవలో కూడా మనం తగ్గించుకోవాలా ఇంట్లో కూడా ఎక్కడైనా మనం తగ్గించుకోవాలా మనం గర్వం చూపిస్తే వాడిలాగా మనముంటే మన క్రియలు వాడి దృష్టికి ఎట్లా మంచి అనిపిస్తాయి చెప్పండి బుద్ధి లేని వాళ్ళలాగా మనము బుద్ధి ఉంటే నేను ఇట్లానే ఉన్నాను వాడు అట్లనే ఉన్నాడు ఏంది మా ఇద్దరికి డిఫరెంట్స్ అని వాడు తిరిగి ఇంకా ప్రశ్న ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు కదా కాబట్టి చూడండి మనము వెలుగు సంబంధులము వాళ్ళు చీకటి సంబంధులు రెండిటికి చాలా తేడా ఉంటది కదా వెలుగు సంబంధమైన ఏం చేస్తాడు అన్ని చూసుకొని ముందుకు పోగలుగుతాడు చీకటి సంబంధమైన ఏం చేస్తాడు వాడికి ఎటు బాగుండ్ దారి కూడా కనిపిదు కాబట్టి మన ప్రభు చెబుతుంది ఏంటంటే మనము హెచ్చువాటి ఎందు మనస్సు చొద్దు తగ్గుబాటి ఎందు ఆసక్తులై ఉండాలా చూడండి ఆయన వాక్యం మాట్లాడేటప్పుడు కానీ చూడండి ఎవరు వాక్యం చెప్పినా నేను ఈ బ్రదర్ చెప్తే వినేది ఏంది అనేదంటే నువ్వు హెచ్చించుకున్నట్టు అన్నట్టు జీవం వల్ల దేవుడు మాట్లాడుతుంటే ఆయన స్వరం ద్వారా వాక్యమే ఆయనని చెప్తున్నప్పుడు ఆ వాక్యం మాట్లాడేటప్పుడు ఈయన చెప్తే నేను వినాలంటే ఈయన నా ముందు రక్షణ పొందినాడు నా కన్నా వెనకొచ్చిన ఇవన్నీ ఏందంటావు హెచ్చించుకోవడం అన్నట్టు అదే నువ్వు తగ్గించుకుంటే ప్రభుయే నాతో మాట్లాడుతున్నాడు ఈ దినమని నిన్ను నువ్వు సాత్వికంతో ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు నీలో ప్రభు ఉంటాడు అందుకే మనం తగ్గించుకోమని చెప్తుంటు ప్రభు హెచ్చించుకోవద్దని చెప్తుడు హెచ్చించుకుంటే నీలో గర్వం వస్తుంది అహంకారం వస్తుంది అవి ఆయనకి దృష్టిలో అసహ్యం గర్విస్తులందరినీ ఆయన అణచివేస్తాడు కాబట్టి చూడండి మనల్ని ఎందుకు చెప్తుండే తగ్గు వాటి ఎందు మనము ఎట్లా ఉండాలా ఆసక్తులయ్యి ఉండుడి మనకు మనమే బుద్ధిమంతులం అనుకోవద్దు ఈరోజు క్రైస్తవ అంతా అందరికీ వాళ్ళు వాళ్ళు బుద్ధిమంతులు అనుకుంటున్నారు చూడండి అందరూ హెచ్చించుకుంటున్నారా లేదా మేమే సత్యంలో ఉన్నాము మా బోధ ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళే ఉంటే ఇంక ఈ లోకం పాపంతో నిండిపోతే పాపి ఎవరు అందరి బుద్ధిమంతులను ఉంటే బుద్ధి లేని వాళ్ళు ఎవరు చూడండి కానీ మనమైతే చూడండి మన ప్రభు స్వరం వినిపించినప్పుడు మనం మనం బుద్ధిమంతులు అనుకోకుండా మనము తగ్గించుకొని ఆయన స్వరం వింటే అది సాత్వికంతో అంగీకరించినప్పుడు అప్పుడు మనము మన పాపాలు ఒప్పుకోగలం మన బలహీనతలు ఆయన ఎదుట ఒప్పుకోగలం చూడండి మనం ఒప్పుకోకుండా ఉంటే చూడండి మనం ఆయన మనలో ప్రతిష్ఠింపబడడు కాబట్టి అందుకే మనము వాక్యము అంగీకరించి ఆ వాక్యంలో నీకేదన్నా మన ప్రభు పట్ల ఆయాసకరమైంది ఏదైనా ఉంటే మనం ఒప్పుకోవాలా మన నోటితో మన ప్రభు దగ్గర ఆయన క్షమించే దేవుడు నువ్వు ఒప్పుకోకుండా ఉంటే ఆయన నీలోకి ఎట్లా వస్తాడు చెప్పండి మనము పాపాలన్నీ అన్నీ ఒప్పుకొని మనం ఆయన ఎదుట చేసిన పతి దోషాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభు కనికరించు ప్రభు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడే కదా ఆయన క్షమించి కనికరించి నీలో ప్రతిష్ఠింపబడేది నీ నోటితో నువ్వు ఒప్పుకోపోతే ఎట్లా ప్రభు నీలోకి వస్తాడు కాబట్టి చూడండి కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు కాబట్టి ఈ హేతువులందరూ మన కీడే చేయాలని ప్రయత్నిస్తారు కానీ మన ప్రభు మనకేం చదువుతాడు ప్రతి కీడు చేయవద్దు కాబట్టి మనం తగ్గించుకొని ఒకసారి వాళ్ళు ఎన్నెన్నో అన్నా కానీ మనం గమ్మునుంటే వాళ్ళు ఏదో విజయం సాధించినారు అనుకుంటున్నారు కానీ మనమే విజయం సాధించిన దృష్టిలో కాబట్టి చూడండి ఎందుకు ప్రభు అంటే ఇవి ఉన్నప్పుడే ఈ లోకాన్ని మనం స్వతంత్రించుకోగలము చూడండి అన్నిలను అనేకులని ప్రభు రక్షణలోకి నడిపించాలంటే ఈ గుణగణాలు లేకుండా నువ్వు సేవలకు ఎట్లా ముందుకు వెళ్ళిపోగలవు ఎట్లా మనం ఆయనని చెప్పగలము చెప్పండి కాబట్టి చూడండి కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు కాబట్టి మనుషులందరికీ దృష్టికి యోగ్యమైనది వాళ్ళని ఎట్లా ప్రభు రక్షణలోకి నడిపించాలా ఎట్లా వాళ్ళలో ఉన్న ఆ చీకటి శక్తులను మనం ఆ బంధకాల నుంచి విడిపించాలా ఎట్లా ప్రభువుల రక్షణలోకి వాళ్ళని నడిపించాలా అని వాటి గురించి మనము ఆలోచన కలిగి ఉండాల కానీ వాడేదో హేతువులాగా నిన్ను కీడు చేయడానికి వాడు అపవాది సంబంధమైన వాడికి చూడండి మన ప్రభు ఒక మాట చెప్పిండి ఎందుకంటే శత్రువులందరినీ ఎందుకు ప్రేమించమంటే మనుషులందరితో ఎందుకు సమాధానం కలిగి ఉండమడి అంటే చూడండి వాళ్ళు వాళ్ళలో ఉన్న అపవాది వాళ్ళని ఏం చేసింది చరసాల్లో వేసింది వాళ్ళని చీకటి వాళ్ళలాగా చేసేసింది వృద్ధి వాళ్ళని చేసేసింది కానీ స్వస్థత ఎవరి దగ్గర ఉంది మన ప్రభు దగ్గర ఉంది కాబట్టి చూడండి మన శత్రువు అపవాదే కానీ మన శత్రువులు మనుషులు కాదు మనకి శత్రువులు కులాలు కాదు దేశాలు కాదు మతాలు కాదు వాళ్ళందరూ కూడా ప్రభు రక్షణలోకి నడిపాలా మనం మన అపవాదే మనకి శత్రువు కాబట్టి వాడు ఏం చేసిండు వీళ్ళందరినీ వాడి చెరసాల్లో పట్టుకున్నాడు కాబట్టి మనము చెరసాల నుంచి వాళ్ళని బయటకు లాగాలని అంటే వాళ్ళ మీద శత్రుత్వం పెట్టుకుంటే చూడండి ఎట్లా వాళ్ళని నువ్వు లాక్క కాబట్టి అపవాది బంధకాల నుంచి వాడి చెరసాల నుంచి ఆ మనుషులను మనం తప్పించి వాళ్ళని వెలుగుగా మనం మార్చాలా ఆయన మహిమని లోకంలో నింపాల ఈ లోకన్నంతా ఆయన మహిమతో మనము స్వతంత్రం ఇవ్వాలంటే ఇలాంటి అపవాది బానిసత్వంలో ఉన్నారు పాపంలో అనే చిక్కుల్లో చిక్కుకున్నారు వాళ్ళని స్వతంత్రించుకోవడం వాళ్ళకి మనం స్వతంత్రం ఇవ్వాల కాబట్టి మనకి శత్రుత్వం ఎవరి మీద వద్దు మనకి శత్రుత్వం అపవాదే మనుషులు కాదు కానీ ఈ దినము క్రైస్తవులు మనుషుల మీద శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళ మీద కీడు చేస్తున్నారని నువ్వు ప్రతికీడు చేసి నువ్వు దూసిస్తూ వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళని కూడా నువ్వు నిందలు వాడు నీ మీద నిందలు పెంపితే ప్రభు యొక్క గుణగణం ఎక్కడ ఉంది మనలో ఈ లోకంలో కాబట్టి చూడండి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి మీరు ఆలోచించాలా అప్పుడే నువ్వు చూడండి స్వతంత్రించుకోవాలంటే ఆలోచించాలా ఎట్లా వీళ్ళని ప్రభు రక్షణలు నడిపించాలా ఎట్లా వీళ్ళలో ఆ అపవాది చరసాల నుంచి వాటి గురించి ఆలోచన చేసి మనము ప్రార్థన చేసి ప్రభు సహాయం తీసుకొని అప్పుడు వెళ్ళాలా ఇక్కడ ఏం చదువుతుందంటే రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినా కూడా ఏం చెప్తుంటే సఖ్యమైతే మీ చేతనైనా మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు మన ప్రభు చెప్తుంది సమస్త మనుషులు చూడండి ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ దేశం వాడైనా ఏ జాతుడైనా వీళ్ళంతా ఈ సృష్టిలోనే ఉన్నారు వీళ్ళంతా మనుషులే కదా నరులే కదా వాళ్ళందరితో మనం సమాధాన పడమని చెప్తుంటే కాబట్టి మనం సమాధాన ఆయన రాజ్యాన్ని మనం స్వాతంత్రించుకొని లోకమంతా మనం వెళ్ళగలం కాబట్టి ఆ భారం మనం కలిగి ఉండాలంటే మనం ఎంతో సాత్వికంతో ఉండాలా మనం ఎంతగానో తగ్గించుకోవాలా కీడు చేసే వాళ్ళకి మనం ప్రతికీడు కీడు చేయొద్దు వాళ్ళకి మేలు చెయ్యాలా కాబట్టి చూడండి మన ప్రభు ఏం చదువుతుండే రోమియోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ముందు ఇరవై వచ్చినము కాబట్టి నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనము పెట్టుము కాబట్టి మన శత్రువులంటే ఎవరు చెప్పండి మనల్ని గాయపరిచిన వాళ్ళే నేను శత్రువుగా భావిస్తావు కానీ అతనికి భోజనము పెట్టుము భోజనము ఆహారము ఈ వాక్యమే నువ్వు వాళ్ళకి పట్టాల అంటే వాళ్ళు ఆత్మలో ఎంతగానో అపవాది చరల్లో చిక్కుకున్న వాళ్ళని చూడండి మనము వాళ్ళకి భోజనము పెట్టాలంటే ఒక రీతిగా శారీరకంగా ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెడతాం కానీ అసలైనది ఆత్మ కదా శరీరము నశించిపోతుంది కానీ ఆ ఆత్మకి ఆహారం అంటే ఈ వాక్యం చెప్పాలా వాళ్ళకి అంటే నువ్వు ఎంతగా సాత్వికంతో తగ్గించుకోవాలా ఎంతగా భయంతో వినయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా నువ్వేమో హెచ్చించుకుంటే నువ్వు ఎట్లా వాడి దగ్గరికి పోగలవు వాడు గర్వాంధుడు అయితే నువ్వు కూడా గర్వాంధులాగా అవుతావా కాదు కదా కాబట్టి చూడండి మన ప్రభువు ఆకలి గుని ఉన్న వాళ్ళకి ఎందుకు నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించమండి అంటే నిన్ను నువ్వు ఎట్లయితే ప్రభు రక్షణ పొంది నీ పాపాలు ఒప్పుకొని ఆయన నిత్య పొందుకొని నీ ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొంది ఆయన నీ పట్ల చేసిన మేలులు పొందినావో నీ ఇరుగు వాళ్ళు కూడా పొందాలా కదా అంటే వాళ్ళు నశించిపోవడం మనకిష్టమా కాదు కదా నువ్వేమో ఇరుగు పొరుగు వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకుంటువే నీ ఉద్యోగంలో నువ్వు శత్రుత్వం పెట్టుకుంటువే కుటుంబంలో శత్రుత్వం పెట్టుకుంటుంటే సేవలో శత్రుత్వం ఎట్లా చెప్పండి వాళ్ళ నువ్వు ఎట్లయితే ఆశీర్వాదం పొందుకున్నావో ఆయన దృష్టికి నువ్వు ఎట్లయితే చూడండి నువ్వు మేలులు అనుభవిస్తున్నావో నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఆ మేలులు పొందాలా కానీ మనం ఏం చేస్తున్నాము ఆయన ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళతోనే విరోధం పెట్టుకుంటున్నావు చూడండి వాళ్ళు అన్నిలు దేవుని వాక్యం తెలియదు ఈ జీవం దేవుని మాటలే తెలియదు నీకు అన్నీ తెలుసు నువ్వు తగ్గించుకుంటున్నావంటే లేదు నువ్వు నువ్వు వంద రెట్లు ఇచ్చించుకుంటుంటివి ఎక్కడ ఉంది క్రీస్తు కలిగిన మనసు నీలో ఆయన దీన మనసు దేవుడు మన ప్రభు నీలో నిజంగా దీన మనసు ఉంటే వాడు దీనుడు కాబట్టి వాడు దీనత్వంలోనే ఉన్నాడు కదా రక్షణ లేని వాళ్ళంతా బీదలే కదా వాళ్ళ కొరకు ఎక్కడ ప్రయాసపడుతున్నావు నువ్వు అంటే చూడండి మనము ఆయన కొరకు మనం ఎట్లా ఉన్నాము కృతజ్ఞత గలవారం ఉన్నామా కృతజ్ఞత లేని వారి ఉన్నామా నువ్వు కృతజ్ఞత గలవాడు ఏం చేస్తావు నువ్వు తగ్గించుకొని నువ్వు దీన మనసు వాడు నిన్ను తిట్టినా కొట్టినా నీ మీద అబద్ధప మాటలు చెప్పినా నిన్ను హింసించిన నువ్వు ధన్యుడు చెప్పిండు ప్రభు ఎందుకు పరలోక నీ ఫలం అధికమవుతుందని చెప్పిండు ఆ వాక్యము నీలో ఉంటే ఇవన్నీ ను భరించి ఎట్లగైనా నీ ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధాన పడి నువ్వు వాళ్ళని ప్రభు రక్షణలోకి నడిపిస్తావు ను నిజంగా అలా చేయగలుగుతున్నామా ఎక్కడ ఉంది దేవుని బిడ్డలో దేవుని బిడ్డలోనే సమాధానం లేదు ఎందుకు అందరూ హెచ్చించుకుంటే సమాధానం ఎక్కడ చూడండి మనుషులందరూ హెచ్చించుకుంటే మనుషులంతా మేము పరిశుద్ధలం అనుకుంటే మనుషులందరూ మేము ఆయన దృష్టిలో భక్తి అనుకుంటే భక్తి లేనివాడు ఎవరి లోకంలో కాబట్టి చూడండి ఎందుకు ప్రభు మనకు చెప్తుందంటే దప్పిక కొనివాడిని తింటే దాహమము అలాగూ చేయట వలన అతని తలముల మీద నువ్వు నిప్పులు కుప్పగా బోయిదువు కీడు వలన జయింపబడక చూడండి కీడు చేస్తే నువ్వు జయించలేవు మేలు చేసి కీడును జయించుదము కాబట్టి మనం మేలు చేసి కీడును జయించాల వాళ్ళకి నువ్వు ఇచ్చే మేలు రక్షణ వాళ్ళ ఆత్మలకి నువ్వు ఇస్తున్నావు మన ప్రభు యొక్క నిత్య జీవం ఆశీర్వాదం వాళ్ళ జీవితాల్లో నింపుతున్నావు వాళ్ళ ఆత్మలకి కాబట్టి నువ్వు మేలు చేయమన్నాడు మన ప్రభు మన శత్రువులంటే ఎందుకు చెప్తున్నాడంటే ఇది చెయ్యాలా విరోధం మనకి ఎవరి మీద ఉండొద్దు నువ్వు విరోధాలు పెట్టుకుంటూ కీడుకు ప్రతికీడు చేస్తే ఒక్క విషయం నువ్వు నేను మనం గుర్తుంచుకోవాలా ఆయన దేవుడు కాదు ఆయన న్యాయాధిపతి మన ప్రభు ఆయన మన వాకిటే నిలుచున్నాడు ఆయన కన్నులు నీ ప్రవర్తన నా ప్రవర్తన నువ్వెట్లా నడుచుకుంటున్నావో జీవిస్తున్నావో ఈ లోకంలో మనుషులకి కనబడట్లేదేమో గాని ఆయన కన్నులకు కనబడుతున్నాయి ఆయన సింహాసనం ఎదుట నువ్వు నిలబడే రోజు రాబోతుంది జాగ్రత్త పడి ఉండమని చెబుతున్నాడు ప్రభు మనల్ని ఎందుకంటే ఆయన పక్షపాతము గల దేవుడు కాదు ఆయన దోషులను ఎప్పుడు నిర్దోషులుగా ఎంచడు కాబట్టి నేను ప్రార్థనలోనే ఉన్నాను కదా నేను మంచిగా వాక్యమే వింటున్నాను కదా చర్చికి వెళ్తున్నాను కదా నేను మంచిగానే ఉన్నాను కదా ఎక్కడ ఉంది నీలో మంచి నీ ఇరుగు నీ మీద శత్రుత్వం ఉంటాయి వాళ్ళు అది నీ మీద నిందలు కాదా నీ ప్రవర్తన అపవిత్రమైనట్టు కాదా చూడండి ఎట్లా ఆయన దృష్టికి నువ్వు కనిపిస్తున్నావు చూడండి నీ క్రియల వల్ల నువ్వు అందరి ఈ గుణగాణాలు ఉండొద్దు అందుకే ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే మనం ఈ సాత్వికంతో ఉన్నప్పుడే మనం భయంతో వినయంతో మనల్ని మనం తగ్గించుకొని మనం వాళ్ళకి మేలు చేసి కీడు చేస్తాం కాబట్టి చూడండి ఎందుకు దేవుడు చెప్తుండే అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు దాని విషయమై క్రీస్తునందన మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు చూడండి ఎవడైతే నీ మీద కుటిలమైన మాటలు పలుగుతుండో ఎవడైతే నిన్ను హింసిస్తూ నీ మీద నిందలు మొప్పుతుండో ఎప్పుడైతే వాడి కళ్ళకి ఎప్పుడైతే స్వస్థత కలుగుతుందో చీకటి నుంచి వెలుగుగా మారతాడో అప్పుడు వాడు సిగ్గుపడతాడు ఎట్లా నీ ప్రవర్తన చూసి ఎందుకు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండమని అంటే మనకి ఇది చాలా అవసరం ప్రార్థన కాదు దేవుడు చూసేది చూడండి నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీ ప్రవర్తన ఎక్కడ బాగుంది క్రియలు బాగున్నాయా దేవుని దృష్టికి నీ మీద నిందలు మొప్పకుండా ఉన్నాయా కాబట్టి మన ప్రవర్తన ఆయన దృష్టికి ఎందుకంటే ఈ ప్రవర్తన చూసి నిన్న అవమాన పరిచినరో నిందలు పరిచినరో నీ మీద చెడ్డ మాటలు పలికినరో వాళ్ళందరూ సిగ్గుపడతారంట వాక్యం దేవుడే సెలవిస్తున్నాడు చూడండి ఇప్పుడు మీరు దేని అంటే నువ్వు వాక్యం వెళ్తుంటే వాడి దృష్టిలో దుర్మార్గుడు కనిపిస్తావు ఎందుకు వాడి విధానాలు రాంగ్ అని నువ్వు చెప్పడానికి పోతుంటే వాడు నేను దుర్మార్గుడే అనుకుంటాడు కానీ ఎప్పుడైతే వాడు ఆ దుర్మార్గత నుంచి వాడికి దుష్ట హృదయం నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు వాడు ఏమవుతాడంటే సిగ్గు పడతాడంట ఇంతకాలం నేను ఇట్లా జీవించినానా ఇలా ఉన్నానా ఇలా బ్రతికినా నేను ఇంతగా మోసపోయినా ఇంతకాలం చూడండి అప్పుడు చూడండి ఎందుకు మన ప్రభు అంటే నీ ప్రవర్తన వల్లనే సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారందరూ సిగ్గుపడతారు అని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే ఈరోజు నీ మీద నిందలు మోపుతున్నారో ఎవరైతే నువ్వొక చూడండి సత్యం ప్రకటిస్తున్నా నువ్వొక విరోధివని వీళ్ళందరూ సిగ్గుపడతారు నీ ప్రవర్తన చూసి కాబట్టి మన ప్రభు ఇందుకు మనకి ఈ మాటలు చెప్తుండంటే ఆయన మనల్ని ప్రేమించిండు కాబట్టే చెప్తుండు మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టిండు మన ప్రభు కాబట్టి మనం సాత్వికంతో ఉంటేనే ఈ లోకమంతా ఆయన మహిమతో నింపగలము ఈ లోకాన్ని మనం స్వతంత్రించుకోగలము జీవం గల దేవుణ్ణి చూడండి పాపులైన వాళ్ళందరినీ మనం రక్షణలోకి నడిపించగలము దాని కొరకు మన ప్రభు మనల్ని ప్రయాసపడమంటుండు ఎందుకంటే మన మన భారం అదే కాబట్టి ఒక్క వచనం చెప్పేసి నేను ఇంకా ఆపేస్తాను వచనం ఏంటంటే చూడండి సామెతలు గ్రంథము పదకొండో అధ్యాయము పన్నెండో వచనం ఏముందంటే తన పురుగు వాణిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వాడు మౌనముగా నుండును చూడండి పొరుగు ఎవరు మన రక్త సంబంధికులు కాని వాళ్ళు అంటే చూడండి మన వాళ్ళైతే మన పురుగు వాళ్ళని కదా ఇప్పుడు మన కేబీపీఎం వెబ్సైట్ ఉంది గ్రూప్ ఉంది వీళ్ళంతా మన బ్రదర్ అని మనం చెప్పుకుంటాం పురుగు ఏంది అదర్ గ్రూప్ వాళ్ళు అట్లనే చూడు రక్షణ పొందిన వాళ్ళందరము మనమంతా ప్రభు బిడ్డలమైనప్పుడు మన పొరుగు వాళ్ళు ఎవరు అన్నిలే కదా రక్షణ అనుభవం లేని కదా మన పొరుగు వాళ్ళు దేవుని విషయంగా ఆలోచిస్తే ఆత్మ సంబంధంగా కాబట్టి నువ్వు ఆత్మలో ఆశీర్వాదం పొందినవు రక్షణ పొందినవు ఆయన జీవం పొందినవు ఆ జీవం పొందినాడు ప్రభు ఈ లోకానుసారంగా చూస్తే వాడిని తృణీకరించు బుద్ధి లేనివాడు ఎవరు తన పొరుగు ఎందుకు వాడు బుద్ధి లేనివాడు అవుతున్నాడంటే వాడు వాడు అయితే ఏం చేస్తాడు నిన్ను నీ పొరుగు ప్రేమించమన్నాడు చూడండి నిన్ను నువ్వు ఎట్లయితే రక్షణలోకి ప్రభువులోకి ఆయన ఆశీర్వాదం మేలు పొంది నీ జీవితాన్ని ఈ చీకటి నుంచి పారద్రోళి వెలుగుగా మారినవో నిజంగా నువ్వు కృతజ్ఞత ఆ వెలుగు కూడా అనేకులు రావాలా కాబట్టి నువ్వు ఇరుగు వాళ్ళు కూడా నీకు తెలుసు వాళ్ళ జీవితాలు తెలుసు వాళ్ళు చీకటి శక్తుల వల్ల వాళ్ళు అయిపోయినారు తెలుసు అందువల్ల నిన్ను నిందలు మోపుతుంటారని తెలుసు నిన్ను దూషిస్తుంటారని తెలుసు నీ మీద ద్వేషం చూపిస్తున్నారని తెలుసు కానీ అవన్నీ భరించాలా కదా నీతి నిమిత్తం హింసింపబడు ధన్యులు పరలోక రాజ్యం వారిదంటే నువ్వు ఆయన నిమిత్తం హింసింపబడాలా కదా ఎందుకు హింసింపబడాలా వాళ్ళని కూడా ప్రభు రాజ్యంలోకి నడిపించడం కొరకే కదా నువ్వు ఉన్నావు పౌరస్థితి పరలోకంలో వాళ్ళు కూడా ఉండాలి కదా వాళ్ళ మీద నువ్వు విరోధం పెట్టుకొని శత్రుత్వం పెట్టుకొని వాళ్ళ మీద నువ్వు నిందలు మోపుతూ వాళ్ళ మీద నువ్వు ద్వేషం చూపిస్తూ వాళ్ళను తృణీకరించి నువ్వు ఉంటే నిన్ను ఎందుకు పెట్టిన పనేది నువ్వు చేస్తున్న పిలుపు అంటే ఆయన పిలుపును నువ్వు మర్చిపోయిన కదా కాబట్టి చూడండి వాక్యం ఏం జరుగుతుందంటే తన పొరుగు వాణిని బుద్ధి లేనివాడు కాబట్టి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలో ఉన్న ఉన్నాయి కాబట్టి నువ్వు ఆయనలో ఉంటే నువ్వు బుద్ధి గలవాడు అన్నట్టు అంటే ఆయన నీలో లేడు బుద్ధి లేనివాడంటే నీ నుంచి ప్రభు వెళ్ళిపోయినాడు కాబట్టి నువ్వు మర్చిపోయిన వాక్యాన్ని కాబట్టి చూడండి సామెతల గ్రంథము పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో ఏం చదువుతుందంటే నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు కాబట్టి వీళ్ళు భక్తిహీనులే కదా బుద్ధి లేని వాళ్ళంటే ఒకప్పుడు బుద్ధిమంతులే తర్వాత బుద్ధి లేని వాళ్ళలాగా ఒకప్పుడు భక్తి తర్వాత భక్తి పరుల భక్తిహీనుల్లాగా అయిపోయినారనమాట ఎందుకు రక్షణ పొందినారు పాపం అంటే ఏందో తెలుసు దేవుని వాక్యం అంటే తెలుసు ఎట్లా నడుచుకోవాలో తెలుసు ఎట్లా జీవించాలో తెలుసు అన్ని తెలుసు చేసినారు తర్వాత ఏమైపోయినారు వాక్యాన్ని మర్చిపోయి బుద్ధి లేని చూడండి భక్తిహీనుల్లాగా అయిపోయినారు కాబట్టి వీళ్ళకి శిక్ష తప్పదు అని దేవుని వాక్యం చదివస్తుంది మూర్ఖ చిత్తలు యహోవాకు ఏయులు ప్రవర్తించువారు ఆయనకి ఎవరు మూర్ఖ ఈ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించలేని వాళ్ళే మూర్ఖ వాళ్ళు ఎట్లా ఆయన దృష్టి కంట ఎవరైతే సాత్వికంతో యదార్థంగా ఆయన ఎదుట ఒప్పుకొని ఆ వాక్యాన్ని స్వీకరించి నడుచుకుంటారో వాళ్ళని ఆయనకి ఇష్లంట ఈ వాక్యం ఉంటేనే కదా నీలో ఆయన పట్ల విశ్వాసం ఉండేది ఈ వాక్యం ఉంటేనే కదా నీకు ఆయన పట్ల భయభక్తులు ఉండేది ఈ వాక్యం ఉంటేనే కదా ఆయన చెప్పిన మాటలేందు నీ హృదయంలో ఉండే నీ వాక్యం ఉంటేనే ఆయన నీలో ప్రతిష్ఠింపబడేది అప్పుడే కదా నువ్వు ఆయనని పోలి నడుచుకునేది ఈ వాక్యమే లేకపోతే ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే నువ్వు ఎట్లా ఆయనకి ఇష్టడు అవుతావు అందుకే ఆయన దృష్టికి నువ్వు ఏ అంటే నిన్ను చూసి ఆయన అసహించుకుంటాడు కాబట్టి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో నాలుగు అద్యం ఇరవై నాలుగు వచ్చిన ఏం చదువుతుందంటే నీతియుదార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునవలను నువ్వు నీతిగా యదార్థంగా భక్తిగా ఉండాలా ఆయన పోలికగా నువ్వు సృష్టించబడిన నూతన సృష్టి రక్షణ పొందినవు నువ్వు నువ్వు మళ్ళీ జన్మించినావు ఈ జన్మలో మళ్ళీ తిరిగి నువ్వు పూర్వం చేసినా పాపాలే నువ్వు చేస్తుంటే చూడండి నువ్వెట్లా ఆయన పోలికగా నూతనంగా స్వభావంగా ధరించబడిన వాళ్ళు అవుతావు మళ్ళీ నీ మీద ఆ పాపం అనే నింద ఉంది కదా నీ తెల్లని వస్త్రాల మీద చూడండి మురికి ఉంది కదా నీలో పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు కాబట్టి మనము నీతిగా యథార్థంగా ఉండాలా ఆయన వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించాలా అదే సాత్వికంతో వినయంతో భయంతో మనల్ని అడిగే హేతువులందరికీ మనం సమాధానం ఇవ్వాలా అందరినీ చూడండి ఇరుగు పొరుగు ఎవరిని మనం తృణీకరించకుండా అందరినీ ప్రభు రక్షణలోకి నడిపించాలా మనం ఆయన దృష్టికి బుద్ధి మంతుల్లాగానే ఉండాలా భక్తి పరులాగానే ఉండాలా బుద్ధి లేని వాళ్ళలాగా భక్తిహీనుల్లాగా ఉండొద్దు కాబట్టి సాత్వికంగా ధీర మనం ఉండాలా మనం పరిశుద్ధంగా జీవించాలా మన ప్రవర్తన ప్రభు దృష్టికి గొప్పదై ఉండాలా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ ఈ సహాయా నీకు వందనాల ప్రభాన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభ అవును ప్రభా ఆయన ఒకవేళ నా జీవితం ఏదైనా ప్రభా నీ పట్ల ఆయాసకరంగా ఉంటే నన్ను క్షమించు ప్రభాయన అవును ప్రభ మేము సాత్వికంతో ఉండాలా ప్రభా మీరు దీన మనసు కలిగిన దేవుడు ప్రభ అప్పుడే ప్రభ ఈ లోకాన్ని మేము స్వతంత్రించుకోగలము ఈ లోకంలో అనేకులని ప్రభు రక్షణలోకి నీ రచనలోకి నడపగలం ప్రభా కాబట్టి ప్రభానైనా మాలో ఏ అహము గర్వం ఉండొద్దు ప్రభ నీ స్వరాన్ని మేము సాత్వికంతో అంగీకరించాలా ఆ వాక్యం మమ్మల్ని ఆత్మలో రక్షిస్తుంది ప్రభ అది మాలో నాటబడాలా ప్రభ ఎక్కడ ప్రభ మాలో ఏ పాపం ఉన్నా నువ్వు మాట్లాడినప్పుడు ప్రభా మా నాటితో మీ పాపాలు ఒప్పుకోవాలా ఒకవేళ నేనేమైనా నీకు ఆయాసకరంగా జీవించుంటే నడుచుకుంటే ప్రవర్తించుంటే నా ప్రవర్తన మీద ఏదైనా నిందలు ఉంటే ప్రభా నువ్వు మాట్లాడినావు ప్రభా నీ స్వరం ద్వారా నన్ను క్షమించు ప్రభా నీ నామంలో నన్ను కనికరించు కృప చూపించు నేను కూడా ప్రభ నీ మనస్సు కలిగి నీ పోలికగా నీతిగా యథార్థంగా ప్రభా నువ్వు ఇచ్చే నూతనమైన స్వభావం ధరించుకొని మమ్మల్ని అడిగిన వాళ్ళందరినీ ప్రభా మేము సాత్వికంతో వినయంతో భయంతో చెప్పాలా మీరు ఇచ్చిన పరిశుద్ధమైన జీవితం మీద ఎలాంటి నిందలు లేకుండా నిష్కలంకం లేకుండా చూడండి కలంకం ఉంటే ప్రభా మేము పాపం కాబట్టి మీరు పక్షపాతి కాదని చెప్పినారు ప్రభ మీరు న్యాయాధిపతి అని చెప్పినారు ప్రభా కాబట్టి మీరు దోషులను ఎప్పుడు నిర్ ఎంచరు కాబట్టి ప్రభా మేము సత్ప్రవర్తన కలిగి ఉండాలా పరిశుద్ధంగా కలిగి ఉండాల మా పొరుగు వారిని ఎవరిని ప్రభా మేము తృణీకరించకుండా అందరితో సమాధానపడి అందరితో ప్రేమ కలిగి అందరిని క్షమించి కనికరించి అందరికీ ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించి వాళ్ళ జీవితాలను ప్రభా నాయన మేము మీ రక్షణలోకి నడిపించాలా అలాంటి సేవలోకి మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఏమైనా ఇంకా హెచ్చించుకునే ఉంటే వాటి అన్నిటిని మీరు తీసివేసి మేము తగ్గించుకోవాలా మీ నామే హెచ్చింపబడాలా మీరే మహిమ పొందాలా మీరే ఘనత పొందాలా ప్రతిదీ ప్రభా మీకు రావాలా ప్రభా కాబట్టి మేము ఏ పాటి వాళ్ళము నీటి ఆవిరి పొడక జీవితం ప్రభా అది ఎప్పుడు పేలుతుందో తెలియదు ప్రభా కాబట్టి మేము నాయన కేవలం ప్రభా నీకొక పాత్రలాగానే ఉండాలా కానీ మొత్తం నీకు రావాలా మహిమ కాబట్టి వాక్యం దారా నీ స్వరందారా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వంద నాలుగు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేను ఒక్క పెరిగా ప్రార్థన చేయండి ఏసాయా మీకే కృతజ్ఞతలు నేను తెలుస్తాను ఈ యొక్క దినంత మీ స్వయం చేతి నడిపించండి మీకు వండాలి ప్రభావంగా ఈ మధ్యాహ్న ఏ రిజితిగా మీరు నమోదే చూపిస్తున్నట్టు మరో ఫలితాలు తొలగించండి ముక్కరు వారిని ఏ రైతుగా మీకు తెలియజేయాలండి సన్మానించాలండి చాలా పడు నడిపించమంటూ అర్థం ద్వేషము అసలుగా లేకుండా నడిపించమంటూ అందిస్తాం చేత పరచండి బలపరచండి అవును నేను సమయాన్ని పూర్తిగా చదివిన తీసుకోవాల ప్రభావ ప్రతి విషయాలు నేర్చుకోవాలి మీకు అగ్యకారంగా మిమ్మల్ని పరిచయాన్ని నడిపించమంటూ అర్థం తండి ప్రతి చోట మీకు సాక్షిగా జీవించాలండి మనం చూసిన పాలు కాని కూడా మేము జాగ్రత్త పడాలకు ఎట్టి ప్లాన్ లో మనిషికి అవకాశం ఇవ్వతున్నాయా లేనట్టయితే జ్ఞానం అనుగ్రహించండి ఒక రీతిగా జీవించాల జ్ఞానం అనుగ్రించండి ఎవరితో నేరీగా సంభాషించాలి జ్ఞానం అందించండి ఏ రైతుగా తినాలి లేకపోతే మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నప్పుడు తిరిగి మళ్ళీ మిమ్మల్ని మీకు తెలుగు వాళ్ళు తెలియాలి అంటి నిమిత్తమే మనసు పట్టుకోమని తీసుకుంటాయి అక్కడికి కాపాడి పలు కాండి వేరే మొత్తం చూపిస్తాను ये माध्यम में बैठे उपस्थित होने के बाद से जो चर्चा हम लोग डिस्कस कर रहे हैं मतलब ये जो चर्चा चल रही है एक्चुअली नोटेबल शांति सामने चल रही है भाईवर के साथ ये सभी सभी के लिए मतलब ये सभी लोग हमारे साथ उपस्थित हो रहे हैं दोस्तों तो मेरे को तुम्हारा इन चिन्ह के लिए निवेदन है कि मेरे को मैं चंद्र को बोल सकते हो ये जो लोग लीडर के साथ हो सकते हैं ये प्रार्थना सभा के सलूशन के लिए के लिए कृष्ण नाम में का आदेश कर लें आमीन आमीन आमीन సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతులకు దేవ మహిమ స్వరూపకు తండ్రి కృపమైన నికే వందాలిసయ అప్రహమిల గొప్ప దేవ నిన్న నీ నిరంతరం ఏకరితకున్న దేవ నా నా దేవేవా నా ఈ ముచుకు నీకే స్థుతులు సోతాలు అర్పించుకున్నమైన గొప్ప దేవ మీ ఘర్షణ కాలం సురక్షితంగా కాపానైనా మీ కృపలో భద్రత పచ్చుకొని మీ కృప వెంబడు కృపను అనుకరించిన తండ్రి నీకే వందాలి అర్పించుకున్నమైన సమస్త గణత మహిమ ప్రభావములు మహాతేజస్ మహేశ్వరం మీ యొక్క యుగంలో నీకే కలుగును కాహాలయ ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీకు స్వరమైన ధన్యతన భాగ్యాన్ని మీరు మాకు అనుగరించినారు తండ్రి నీకు వనాలిసయ్యా ప్రతి దశలో మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా ప్రవర్తించాలనే విషయాలు మీరు మాతో మాట్లాడనారు తండ్రి దాన్ని నీకు వందాలని చెల్లించమైనా మాలో ఎలాంటి బలంగా ఉన్నా కానీ ప్రభావ బట్టి మేము సరి ముందు పోలాలని సహాయపడి ప్రతి మీకు విధేత చూపిస్తూ ప్రవా పత్తితోని ప్రవర్తనతో మేము జీవించాలా ప్రభావ దుష్టుకి మీ అవకాశం లేదు ప్రభావా కాబట్టి ప్రవా ప్రతి దశలో మీకు ప్రీతికరంగా వినయ పరిభక్తులు కలిగి మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నా తండ్రి నా దేవానికి వందాలి గొప్ప దేవా ఈ లోపల ఎంత భయంకరమైన పరిస్థితి ఉండదు కదా ప్రభావాళ్ళు ఏ రిజితిగా మీరు ప్రేమించాలా వాళ్ళందరినీ ప్రభావ మీతో నడిపించాలా ఓ దేవా దశలోనైనా మీ ప్రేమను వాళ్ళని చూపించాలా ప్రభావాన వాళ్ళందరికీ మేము మేలు చేయాలి ఇస్తే ప్రభావ గొప్ప దేవాలని సేవలు మిమ్మల్ని అందరూ నడిపించమని ప్రధిష్టమైన ప్రతి దశలో ప్రభావ మీకు అంగీకరంగా వెళ్ళడం మీద మీ ఆనందించాలా ప్రభావా ఓ ప్రభావ ఇక రక్షణ భూమి వెళ్ళని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభావాళ్ళందరూ మా పొరుగు వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలోనైనా వాళ్ళందరికీ ప్రభు దేవతిలో నడిపించే ప్రభావా మమ్మల్ని గొప్ప సాక్షిని పెట్టుకోండి వాకిందరూ మాట్లాడిన ప్రభావ నీకు వందాలి ప్రభావ నీకు ఇస్తూ సోతలు పెట్టుకుని తర్వాత వైరస్ బాధితులందరినీ స్వస్థపచ్చి మీరు ఆకులు అందరినీ చింతపచ్చుకోమని త్వరలో నాన్న ఏసు క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థినాం తండ్రి ఆమెన్ పరిశుద్ధ ప్రేమ గల దేవ జీవ తండ్రి ఏ సైనిక వందనాల ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త జీవ గల దేవ జీవాధిపతి న్యాయాధిపతి అయిన దేవ ఆయన హా నీడి యొక్క రీతి ఉన్న మా ప్రియ పరిలోక్రీ వేలాది వందనాల ప్రభావ మీకే కోట్లా అధిక దస్త స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయన గడిచిన కాలం అంత ప్రభావం మనం దాచి ఈ యొక్క సజీలత మమ్మల్ని మాకు కృపను అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాల ప్రభావ మీకే సమస్త మహిమా జనత ప్రభావం యుగ యుగంలో మీకే తండ్రి మీకు స్వరందరం మాట్లాడిన ప్రభావం ఆయన మేము ఎంతో సాత్వికంతో ఉండాలి ప్రభావం దీని మనసు కలిగి ఉండాలని ప్రభావ నాయన ప్రేమ జాలి దయా కరుణ ప్రతిభ దిశలో మేము చూపించిన తండ్రి నాయన ఎక్కడ కూడా తండ్రి ఈ శరీరమ శరీరపై సంబంధమైన క్రియలు ఉండడానికి వీళ్ళు ప్రభావం నా తండ్రి మళ్ళీ మీకు ఆయాస్కరమైనది ఏది కూడా మనం ఉండడానికి వీళ్ళు ప్రభావం ఆయన నేను మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించినారు ప్రభావం మమ్మల్ని ఎంతగానో ప్రభావ నైనా మమ్మల్ని మీ రాజ్యం వారసులు చేసుకోవడానికి ప్రభావం మీరే నాయన దిగి వచ్చి మీరు అత్తం కార్చిన మమ్మల్ని పవిత్ర పరిచినారు పవిష పరిచినారు దాన్ని మేము కాపాడుకోవాలన్న ప్రభావం ఎక్కడ కూడా నా తండ్రి నైనా అపవాదికి నాయన శరీర శరీర సంబంధమైన కార్యాలకు పాపపు కార్యాలకు ైనా పాపపు తలంపులను నాయన చోటుకూడదు ప్రభావా తండ్రి నాయన మీ వ్యతిరేకంగా మనం చేసినట్టు మమ్మల్ని క్షమించాడు తండ్రి నాయన ఎటువంటి పాపములు ప్రభావ మేము చేయకుండా తండ్రిని ముందుకు సాగే కృపను మొత్తం అనుగ్రహించిన ప్రభావా మీ ఆత్మ సహాయం మొత్తం అనుగ్రహించి ముందుకు నటించాడు ప్రభావ తండ్రి నేను ప్రతి పనిలో నాయన ప్రతి విషయంలో ప్రభావ వివేచించి ముందుకు సాగల ప్రభావ ఆయన ఇష్టాను సారంగా చేయకుండా తండ్రి నేను మీ వాక్యాన్ని సార్ కృపను అనుగ్రహించాడు తండ్రి నేను ప్రభావ ప్రతి ఒక్కరికైనా స్వార్థ ప్రకటించాల తండ్రి ఆయన ప్రభావ మేము ఎంత ఎంతో భారం మీకు మోసినారు ప్రభావ అవును ప్రభావ నైనా మిమ్మల్ని వెంబడించవాలి ప్రభావ తన శిల్వను ఎత్తుకుని వెంబడించవాలని చెప్పారు ప్రభావ తను ఉపేక్షించుకోవాలని చెప్పారు ప్రభావ తండ్రి తల్లి మమ్మల్ని మనకు కొట్టుకోవాల ప్రభావ మా శరీరాలను అనగొట్టుకోవాల ప్రభావ నా తండ్రి నైనా మీ శిల్వ భారాన్ని మేము కలిగి ఉండాలి ప్రభావ నా తండ్రి నా భారం కలిగి ఉన్నప్పుడే తండ్రి మేము సాగాలని తండ్రి నాయన రొటీన్ లైఫ్ లో మేము ఉంటే ఏది సాధించలేని ప్రభావా కాబట్టి ఆ రీతికి ముందుకు సాగే కృపను అనుగ్రహించిన తండ్రి నాయన నా తల్లి మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని విడిపించినా తండ్రి మీ యొక్క సేవలను యొక్క స్వార్థులు మమ్మల్ని ముందుకు నడిపించిన తండ్రి ఎక్కడైనా ఈ శరీర మాలియాలు కానీ లోప ఆలోచనలు లోప తలాంపులు కానీ ప్రభావ రానివ్వకుండా ప్రభావ జాగ్రత్త తండ్రిని యొక్క రాక సిద్ధపడి కృపరికి అనుగ్రహించి ప్రార్థిస్తున్నాను ప్రభావ నా తండ్రి ఎంతో మంది నిసాయోలు మీరు సహాయ స్థితిలో ఉంటారు ప్రభావన తండ్రి ఆహారం లేక నాయనైనా ఉద్యోగాలు లేక ప్రభావన తండ్రి ఆరోగ్యం బాగా లేక ప్రభావ నేను ఎన్నో దిరమైన పరిస్థితుల్లో ఉంటుంటారు ప్రభావ వారందరినీ ప్రభావ మీకు నక్కని చేసుకుంటుంది వారందరినీ ప్రభావ మీరు ఎవరికి కాల్సిన అవసరాలను అనుగ్రహించడం తండ్రి నైనా ప్రభావ ఎవరు పస్తులు ఉండకుండా ప్రభావరు అనారోగ్యాలతో ప్రభావం ఉండకుండా మీరు సహాయం అనుగ్రహించడం కాబట్టి కానీ స్వస్థపరచుని మనం తండ్రి ఆయన కరోనా వచ్చిన వాళ్ళందరినీ మీరు స్వస్థపరచడం తండ్రి నేను ఎంతో భయంకరమైన కేసుల నుంచి మమ్మల్ని విడిపించినారు తండ్రి ఆయన ఈ రోజున తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితి లేవు ప్రభావ కానీ జనాల ప్రభావం మళ్ళీ నార్మల్ ఏదా విధంగా జీవిస్తున్నారు తండ్రి ఎక్కడ కూడా భయం లేదు ప్రభావం తండ్రి నాయన వారందరినీ గద్దించే ప్రభావ వారంతా మనసు పొందాలా ప్రభావ అందరినైనా ఎంత భయభక్తులు జీవించాల ప్రభావ నీ రాకాలతో సమీపంలో ప్రభావ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలా ప్రభావ భయంకరమైన శ్రమల దినాలు రాబోతున్నాయి ప్రభావ వ్యాక్సిన్లు వేసుకుంటే బతుకమన ప్రభావం డబ్బు ఉంటే బతుకుతమైన పరిచయాలు అయినా లోక సంబంధమైన పరిచయాలు ఉంటే బతుకుతమైన ఎంతగానైనా గుడితనంగా ఉన్నారా అవన్నీ ఏవి వాళ్ళు కాపాడలే వాళ్ళ వాళ్ళు ఎరగల ప్రభావం అన్న తెలియాల ప్రభావం అటువంటి జ్ఞానం వాళ్ళకి ప్రతి ఒక్కరికి రావాల ప్రభావం లేదంటే ప్రతి అను గురించే ప్రభావం వరంతనైనా వాళ్ళ జీవితాలు సరి చేసుకునే ప్రతి గురించి ప్రార్థిస్తున్నాం మధ్యాహ్న కాల సమయంలో పాల్గొన్న మా గ్రూపుల్లో ప్రతి ఒక్కరిని తండ్రి ప్రతి ఒక్కరికి నైనా మీద ప్రతి పనుల మనం తండ్రి నైనా ఎటువంటి ఆటంకాలు ఉన్నాడు ప్రభావంగా నడిపించి ప్రతి చోట శాంతి సమాధానం మనం మీ సేవలు మీ ఆత్మలు బలపరచమని కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావి స్వరందరూ మాతో మాట్లాడినైనా మా చేతలు సరి చేసుకునే అవకాశం ఇచ్చిన నేలాది వందనాలు కృతజ్ఞత స్థితిలో స్థైతరాలు చెల్లించుకుంటూ సుఖిస్తూ పరిశీలినంలో ప్రార్థించి ప్రభా ఈ వాక్యం చేసు తొలగించండి పలు జ్ఞానండి నాదివాణి చేసాం మీరు అక్కడ సమీపం ఉంది భయం విశ్వ ప్రభావిత భయంకర చమకాలు విశ్వ ప్రభా ఆత్మలభారండి నాది వాణితం చూడాలి యశ్వ్రభా గపజనం కనుకరించండి ఆదరించండి ఆ ప్రభావాల రక్షణ నడిపించండి యశుపభా సరస్వతం నడిపించండి విశ్వ ప్రభా నాదివాణిక వైర ము ఆరోగ్యం దయచండి వాల్బీ రక్షణ పొందారా ఎంత వైరస్ ధరిక మీ స్వస్సపరచం అయినా నాయన వాల్బీ రక్షణ పొందా యశ్వభా నాదివాణి సోదం డాక్టర్స్ ఉన్నారు వాళ్ళబీ రక్షణ పొందా అలాగే నాది వాళ్ళ కఠిన ముందు తొలగించండి నాది వాణిశం చేసాం కేపేయం ఉన్నారు ముట్టని తాకండి స్వస్థత ఆరోగ్య బలం తెచ్చని అలాగే కుటుకుం సేవ చేసి చేయండి వాళ్ళ చూడీకన్ చేయండి వాళ్ళ జాబ్ లాభలో కాలు ఆశీర్వాదీవం దచ్చని అన్న ముట్టని ఆరోగ్యం బలం దై శక్తి తెచ్చని ఇంకా సత్యాన్ని చూపించని అనేక జలను ప్రజెించి ఇంకా నేర్చుకున్న సాయం ఆరోగ్యం బలం నూతన శక్తి దచ్చని అక్కవి బలం శక్తి తెచ్చని నాది వాస్తవాలు వాడుకొని పిల్లలు దీవించి ఆశీర్వాద దించి మీ చేత బలం తయారు చేయండి పిల్లలు మీ ఆత్మ జ్ఞానం తప్పి ప్రతి జగన్ మీ కనిచేసి తోడు దుష్ని గద్దించండి అన్న బంధువులు ఎందరో వాళ్ళు సరస్వతి రావాలా పరిశుభాత్మ బలం తనిపి వాళ్ళు సిటీ వాక్యంలో ప్రభా రావాలా అలాగే నాది ఇంకా ప్రభా బలవంత తయారు చేయండి నా దీవానికి శోదం ఆ ఊర్లో ఉన్న ప్రభా చక్రవి బ్రహ్మ ముట్టని తాకండి పల్లె జ్ఞానదీత లేచండి అక్కడి మీ సేవ జరిగించి నేను అమ్మ పరచుకొని బ్రద ముట్టని తాకండి ఆరోగ్యం తెచ్చింది ప్రతి బలం సిమియాను బలవంతం తయారు చేయండి తన భార్య పల్లెలు జ్ఞానం తెచ్చే సంతానం కలిచండి అక్కడ మీ మాస్కు రక్షించుకొని నా దీవాని శోధం భ ఇంకా ముందు మీరే జ్ఞానం తెచ్చని శక్తి దొచ్చి బలం తెచ్చని సమస్త బలం తెచ్చి విడిపించి మీ చేత బలంతో తయారు చేసి ఈ వాక్య ప్రభావ అలా జీవించే జీవితం మాకు దయచిండి స్వామి ప్రభా పరిశుద్ధ గొప్పదేవ దయగల తండ్రి కృపగల రాజా ఏసయ్య మహారాజా మీకు వందనాలు ప్రభా ఆకాశాన్ని భూమిని చూపించిన మహా గొప్ప దేవుడు వేసే మీ బంగారు పాదాలకు లెక్కలినని వందనాలు వేసే అలిలుయ ప్రభ ఎంతో మందికి లేని తరుణం ప్రభ ఎంతో మందికి లేని భాగ్యం ధన్యత ప్రభ మీరు మాకిచ్చిన ప్రభా పెండ కుప్ప మీద పురుగులాగున్న మాకొరికే దేవా మీరు ఆ యొక్క కల్వ శిల్వల ప్రభావ రక్తాన్ని కాచి ప్రభా మాకిచ్చిన రక్షణ ప్రభా యొక్క రక్తంలో విడుదల స్వస్థత ప్రభా విజయం దేవా ఏది కూడా కొదవలేకుండా మేము పొందుకునేలాగునా మీ యొక్క ఆత్మ నడిపింపు చేత నడిపించండి ప్రభా హలియ సర్వాధికారి జీవంగల దేవ జీవాధిపతి మీకు వందనాలు ప్రభా చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా మీ నామం మహిమార్థమై ప్రభా ప్రతి ఒక్కరూ ప్రేరేపింపబడి ముందుకు నడిచే భాగ్యాన్ని దయచేయండి ప్రభావ దయగల తండ్రి కృపగల రాజా మారక్షక ఏసయ్య పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభావ ఈ ఉగ్రత కాలంలో కూడా ప్రభా మీ యొక్క కృపచేత మమ్మల్ని విధానం బట్టి మీకు వందనాల ప్రభా దేవ మే మా యొక్క కృప నుంచి తొలగిపోవడానికి వీలేదు ప్రభా మీరు అక్కడ వరకు దేవా మీ నామం ని మైమపరుస్తూ మీ నామం ని స్మరిస్తూ మీ నామం ని గణపరుస్తూ ప్రభా ఇతరులను కూడా ప్రభావ యొక్క అనుభవంలోకి నడిపేయాలి ప్రవాహ అలాంటి ఆత్మ నడిపింపు అలాంటి అభిషేకం దేవా పశుధాత్మ శక్తి బలం ప్రవాహ ప్రతి ఒక్కరి పైన మీరు కుమ్మరించండిసయా అలెల్లు అయమోనత దేవా మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభావ ఎవరైతే ప్రభావ వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోలేదో మీ కొరకై సమర్పించుకుని జీవితం ని ప్రభావ హృదయాన్ని దయచేయండి ప్రభా సమర్పితం లేని జీవితం వేసే ప్రభా జీవించిన దేవా అది వ్యర్థమే దేవా మీకు వందనాలు ప్రభా అలా కాకుండా దేవా వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకోవాలా మీ నామం ని మహిమ పరుస్తూ ప్రభావం ముందుకు నడవాలా ప్రభా దేవా మీకు ఎంతో లెక్కలేని వందనాలు ప్రభా మీరే ప్రభా యుగ మీ నామంకే మహిమ కలుగును కాక అలిలుయ సర్వాధికారి వైరస్ వాడిన పడిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభ రక్షణ మార్గంలోకి నడిపించండి స్వస్థత కలిగించండి విడుదల మీద ఇచ్చండి ప్రభావ మోకరించి ప్రచతప ప్రతి ఒక్కరు కూడా ప్రభా వాళ్ళ మీకు సమర్పించుకోవాలా అలిలుయ మహిమన్నత దేవ వ్యాక్సిన్ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రభావ మీరు దేవ మీ జీవోల్ని తీయని ప్రభావ మీరు వారిని మాట్లాడని వారితో ప్రభావం వారిని గద్దించండి హెచ్చరించండి ప్రభావ మీ యొక్క పలువు జ్ఞానం చేత దాని నుంచి ఎలా తప్పించుకోవాలో మీరు మాకు మార్గాన్ని తెరవండి ప్రభావా దేవ మీ నామం మహిమ కలుగును గాక గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావ నిస్సి మీరే ప్రభా ఎల్ ఎలియోన్ ఎల్ కానా ఎల్ మీరే ప్రభా మీకు వందనాలు వేసు ప్రభా ఏసు ప్రాధాన్యస్తున్నాం తండ్రి పరిశుధ్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవా ప్రభాని ఎక్కలేని వంతునారు ప్రభా కృతజ్ఞత స్త్రుతులు స్తోత హజ పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి వందనలు ప్రభా దేవాభా మరిన్ని యొక్క స్వరం చేత మీరు మాతో మాట్లాడేందుకు వందనాలి ప్రభా దేవా ప్రభావ మాలో ఎలాంటి పాపం ఉండదు తండ్రి దేవ మీరు పరిశుద్ధులైన ఏసే మరి మేము కూడా పరిశుద్ధంగా జీవించాల దేవా ఇప్పటికైనా కానీ ప్రభా మేము ఏదైనా తప్పు పనులు చేసుకుంటే నిర్లక్ష్యమైన జీవితం ఉంటే మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్రభా దేవాభా మమ్మల్ని అభిషేకించిన సేవలు వాడుకునే ప్రభా నూతన బలము నూతన శక్తి చెత నింపండి ప్రభానికి వందనలు ప్రభా దేవా ఏ ప్రభావ మేము అనేకల కోసం ప్రార్థించాల ఒక్కొక్క ఆత్మ ప్రభావ సన్నదికి నడిపించే వారి లాగా ప్రభావ మమ్మల్ని దయచేయని ప్రభావ ఏసా నీకే స్థాం నీకే ప్రభా దేవా మేము దేనికి భయపడద్దు ప్రభా దేనికి మేము చింతించద్దు ప్రభా దేవా నీ కొరకే ప్రభా మేము ముందుకు సాగాల ప్రభా దేవా మేము గురియొద్దకే పరిగెత్తాల ప్రభ ఏసా మరి మీ యొక్క చిత్తాంతరం ప్రభా నీ చిత్తం మేము కనుక్కోవాలనైనా దేవ నీ యొక్క చిత్తాంతరం మమ్మల్ని ప్రభా నీ యొక్క రక్షణ ప్రణాళికలు చివరి వరకు నిలబెట్టండి ప్రభావా ఎక్కడికి వెళ్ళినా సాక్షిపరంగా నిలబెట్టండి ప్రభా ఏమని మీరే మాకు సహాయం దయచేసి ప్రభా నీ ఒక ఎక్కడికి మామలం భద్రపరచుకోవడం ప్రభా నీ ఒక అక్కడికి మందరిని సిద్ధపచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థుల